ఉపక్రమే ఇం నృత్యా శరదిందీందీవరలోచనా అరవిందర అరవిందరీ ఉీరామచంద్రకాశ్రీద పరిజాతక సమస్త కళ్యాణ గిరా సీతాముఖం భోరుగజిం చరీక నిరంతరం మంగళమాతనోతు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీరవే నమీ వోం తత్సత్ శ్రీగురువ్యో నమ Gurave Namaha Narottabam Saraswatim Vyasam శివాయ గు నారాయణం దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి ఏళ్ళముడి క్షేత్రంలో విశ్వజనని అనసూయ మాతకు విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి హైమవతి మాతకు సకల దేవతాగణానికి సాస్తాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామి వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ మన ఈ ప్రవచన ప్రయాణంలో ఉన్నాం దుర్యోధనుడు తన వాళ్ళనందరినీ వెతకటానికి పంపించాడు మొత్తం అన్ని దేశాలు తిరుగుతున్నారు వాళ్ళు ఏ ఒక్క దేశాన్ని వదిలిపెట్టకుండా ఒక్కసారి మళ్ళీ విరాట్ రాజు గారి దగ్గరికి వద్దాం సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపది సుధీక్ష్ణ వద్ద ఉండగా ఆమె యొక్క తమ్ముడు కీచకుడు చూచాడామను సర్వలోప లావణ్య ఆమె యొక్క సౌందర్యం అతన్ని తనను తాను మరిచేటట్టుగా చేసింది కామాశక్తుడైనటువంటి వాడు నా భయం ఒక్క కీచకుడే కాదు ఎవడైనా అంటే అందున మహాబలశాలి సూతవంశానికి చెందినవాడు కేవలం విరాట రాజుగారి రాజ్యానికి మత్స్య దేశానికి అతడే న్యాయంగా ఒక రకమైన అధికారి అని చెప్పాలి సర్వం సహా రాజ్యం మొత్తాన్ని విరాట్ రాజుగారికి అప్పచెప్పి ధృతరాష్ట్రాన్ని కూర్చోపెట్టి పాండురాజు ఎట్లా పరిపాలన చేశాడో అలాగే విరాట్ రాజుగారిని కూర్చోపెట్టి మిగతా పనులన్నీ చేస్తున్నవాడు ఎవరయ్యా అంటే కీచకుడి ఆ కారణం చేత కీచుకుని ఎదురు చెప్పలేడు ఇక్కడ ధర్మం ఏ రకంగా తప్పింది అంటే ఎప్పుడైతే ఆమెను చూచి తాను మరులు కొన్నాడో ఇష్టపడ్డాడో కేవలం ఇష్టపడడం వేరు అది తప్ప ఇంకా ఏ ప్రపంచము లేదు అని భావించడం వేరు ఆ ద్రౌపది కనపడిన తర్వాత వాడికి ప్రపంచంలో ఏ వస్తువు కనపడలేదు ఒక ద్రౌపది తప్ప అంత సౌందర్యం అందులో ఏమాత్రం సందేహం లేదు పొద్దున సుధృష్ణాదేవి చెప్పింది కదండి నీ యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూచిన తరువాత నా భర్త కూడా ఏమవుతాడు అనేటువంటి సందేహం ఉన్నదమ్మా నాకు కనుక నీవు పరపురుషుని వద్దకు నేను వెళ్ళను అని చెప్పావు కదా అందుకని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పింది సుదర్శనాదేవి వాటి రోజున ఆమెను చూచాడు వాడు చూసిన తర్వాతే ఇంకా తట్టుకోలేకపోయాడు భయం నలచ్చా అని ఎందుకు చెప్పుకున్నాం కేవలం చూచిన వెంటనే ఏమాత్రం పరిచయం లేకుండా నేను నిన్ను కోరుకుంటున్నాను అని వెళ్ళి ఎవరిని అడిగాడు ద్రౌపదిని అడిగాడు నా కోరికను అంగీకరించినట్లయితే ఈ రాజ్యం మొత్తాన్ని నీ పాదాక్రాంతం చేస్తా సూతుడాన్ని చాలా పొరపాటు పడుతున్నావు నిషన్నహింధర్వాణం రక్షితోయమపి ఆధేయమపి ఎవరిని చూచినా లెక్క చేయనటువంటి ఐదుగురు గంధర్వులు నాకు భర్తలుగా ఉన్నారు వారిని కాదు అని నేను ఏ పని చేయలేను అందు నా పాతివృత సౌశీల్యముల ఎందు నేను మిన్న కనుక నీవు కుంపటిని ఒడిలో పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నావు తెలివైన వాడెవ్వడూ కుంపటిని ఒడిలో పెట్టుకుంటాడా అంతేకాదు కలిపిన విషాహారమును తినడం కోసం ప్రయత్నం చేస్తున్నావు నీవు నన్ను కోరుకోవటం ఎటువంటిది అంటే కలిపినటువంటి విషాహారాన్ని తినడం వంటిది కుంపటిని ఒడిలో పెట్టుకున్నటువంటిది కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ఆలోచనను మానుకుని నీ పని నీవు చేసుకో కాలం కలిసి రాక నేను సైరంధ్రిగా ఇక్కడ పనిచేస్తున్నా కొంతకాలం క్రితం ధర్మరాజు ఇంట పనిచేసాను చాలా మర్యాదగా గౌరవంగా బ్రతికినటువంటి దానను ఆ పాండవులు అరణ్యవాసం వల్ల నాకు ఈ గతి పెట్టింది కనుక నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను కోరటం న్యాయం కాదయ్యా చెప్పింది ఎప్పుడైతే చెప్పిందో వాడేమన్నాడో తెలిసినా అండి పంచై గంధర్వాణం ఐదుగురు గంధర్వులు అంటున్నావు నీవు వేయి మంది గంధర్వులు వచ్చిన నన్ను కనీసం తాకలేరు వాళ్ళు నన్నేమీ చేయలేరు వీడికి అంత బలం దేని వల్ల వచ్చింది చెప్పండి మూర్ఖత్వము వల్ల వచ్చింది అంత బలం దేని వల్ల వచ్చింది మూర్ఖత్వం ఆ మూర్ఖత్వం దేని వల్ల వచ్చింది కామము వల్ల వచ్చింది అందుకనే అరిషడ్ వర్గములలో మొట్టమొదటి ఏదండి కామమే ప్రయత్నం చేసి ప్రక్కన పెట్టవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏదయ్యా అంటే కామము కేవలం మనం అనుకునేటువంటి నీచమైనదే కాదు ఏ కోరిక కలిగిన అది మానవుణ్ణి ఏం చేస్తుంది పతనం పతనానికి దారి తీస్తుంది తప్ప దాని వల్ల వాడు పొందే ప్రయోజనం ఏమీ లేదు అందుకనే బుద్ధుని యొక్క గౌతమ బుద్ధుని యొక్క మొట్టమొదటి మాట ఏమయ్యా అంటే నిర్వాణము చెందవలెను వావర్తివ్వాలి రాఖి యావత్తిస్తే ఇక చెందవలసిందేది లేదు నిర్వాణము చెందవలను నిర్వాణము చెందుట అంటే కోరికలను అదుపు చేయుట కాదు అదుపు చేయాలి ఏ కోరికలను ఏ విధంగా స్వీకరించాలి అందుకనే ఇవాళ్ళ మనకేమి కోరిక కలిగింది అని ఒక కాగితం మీద రాసుకోవాలిటండి మానవుడు రామకృష్ణ పరమహంస చెప్పారు మనిషి అన్న తర్వాత కోరికలు కలగకుండా ఉండవు కలుగుతాయి కలిగిన కోరికలన్నిటినీ ఏం చేయాలిట కాగితం మీద పెట్టాలిటండి ఆ పెట్టిన తర్వాత ఇందులో సద్వాంఛలు ఏవి దుర్వాంఛలు ఏవి అనేది వాడే లెక్క ఆ సద్వాం కూడా ఇతరులకు ఏ కష్టము లేకుండా మనకు తీరగలిగినవేవి వాటిల్ని మాత్రమే పొందడం కోసం ప్రయత్నం చేయాలి అప్పుడు మానవుడు కనీసం వాడి జీవితాన్ని వాడు లక్ష్యంగా నడుపుకోగలుగుతాడు వాటిని అదుపు చేయలేకపోతే మానవుడు పశువుతాడు అని చెప్పారు కనుక ఆ వాంచలు కలగకుండా ఉండవు మనిషి అన్న తర్వాత కలిగింది కలిగినప్పుడు దాన్ని అదుపు చేసుకోవడమే ఆ జీవుని యొక్క వ్యక్తిత్వ లక్షణం బయటపడుతుంది కానీ ఆ ద్రౌపది ఎంతగా చెప్పినా సుస్మితానయవచనే నేను ఎటువంటి దానను అంటే నన్ను తాకిన వెంటనే నీవు కాలిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది కనుక నా మాట విని నేను ఏదో సుస్మితూ నవ్వుతూ నయవచనే చాలా దివ్యమైనటువంటి మెత్తగా సున్నితంగా నీకు చెబుతున్నా ఎందుకంటే నీవు నేను ఏ రాజ్యసభలో సేవకురాలుగా ఉన్నానో ఆ సుభేష్ణాదేవికి సొంత తమ్ముడివి కనుక నీకేదైనా కష్టం కలిగితే ఆ కష్టం ఎవరికి కలుగుతుంది సుభేష్ణాదేవికి కలుగుతుంది నేను ఆవిడ వద్ద సేవకురాలిగా ఉన్నా ఆవిడకు మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో దీంట్లో కనపడిన ధ్వని ఏమిటి అంటే నీకు మంచి చెయ్యాలి అనే ఆలోచన నాకేమీ లేదు నేను ఇంతగా చెబుతున్నది కూడా ఎవరి కోసం అంటే సుభేష్ాదేవి కోసం చెబుతున్నా ఆవిడ నీకు సొంత సొంత తోపుతో నీవు ఇటువంటి వాడవు అన్న సంగతి ఆవిడికి తెలిస్తే ఒక స్త్రీగా సుధేష్ణాదేవి ఎంత బాధపడుతుంది కనుక నా మాట విని ఆలోచన అనుకో చెప్పిందండి దుర్మార్గుడికి ఈ మాటలు చెవికెక్కుతాయా ఏమండి మొన్న చెప్పుకున్నాం అజ్ఞహ సుఖమారాధ్యతే సుఖతరే విశేషజ్ఞహ జ్ఞాన లవ దుర్విదం బ్రహ్మాపి నరం నరంజయతి ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఖుడైన వాడిని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు అని చెప్పారు కనుక వాడి పద్ధతి ఏమి మారలేదు సరిగద ఎంత దుర్మార్గం చేశాడు అంటే సరాసర ఏమండి ఒక తల్లితో కాని ఓ తో పుట్టువోతో కాని మాట్లాడేటువంటి విధానం ఒకటి ఉన్నది అవునా కాదా చెప్పండి చిత్తవరికి తల్లి కూడా పదహారేళ్ళు వచ్చిన తర్వాత కొడుకుని కొద్దిగా దూరంగా నుంచి మాట్లాడరా అని చెబుతుంది చెప్పి తీరాలి ప్రాప్తేసి షోడశ వరి చే అర్థమైందండి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకునే రాలా నాన్న అని ఒళ్ళు కూర్చోబెట్టుకోకూడదు తల్లి ధర్మశాస్త్రం చెప్పింది కాళ్ళ మీద వాడు పడవచ్చు ఆశీర్వచనం చేయవచ్చు కానీ ఒళ్ళు మాత్రం కూర్చోబెట్టుకోకూడదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని చెప్పింది అటువంటిది ఒక చెల్లెలు ఒక అక్కగారితో ఒక తల్లితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేక సుధేష్ణా దేవితో ఏమున్నాడో తెలిసినా అంటే నేను ఆమెను కోరుకుంటున్నాను నాకు తెలిసినంత ఆవిడ సేవకురాలు కాదు ఏ దేవ అయి ఉండాలి అప్సర జాతికి చెందినది అయి ఉండాలి లేదా భూమండలోనే జన్మిస్తే కేవలం రాక్షకాంత అయ్యుండాలి కానీ సైరంధ్రి మాత్రం కాదు అంత సౌందర్యాన్ని కలిగి ఉన్నది కనుక నేను ఆమె పొందు కోరుకుంటున్నాను నీవే మాట్లాడి ఆమెను నా వద్దకు పంపి ఒకవేళ నీవు పంపకపోతే నేను మరణిస్తాను తప్ప లేదా బలవంతానైనా అనుభవిస్తాను తప్ప ఆమెను మాత్రం నేను వదిలిపెట్టను ఎవరితో చెప్పాడండి మాట సొంత అక్కగారితో చెప్పాడంట ఒక అక్కతో ఒకవేళ నలుగురైదురు అక్కయలు ఉంటే పెద్ద అక్కయ్య కన్న తల్లితో సమానము అని చెప్పారు వీడికి నలుగురు ఐదుగురు అక్కయ్య లేరు ఉన్నది ఒకే ఒక్కతే కనుక ఆవిడ ఎవరితో సమానం అండి వాడికి తల్లితో సమానం తల్లితో సమానమైనటువంటి తన అక్కయ్యకు నేను ఆ పిల్లను కోరుకుంటున్నాను ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించు అని చెప్పేటువంటి సంస్కారం ఎంత నీచమైనదో ఆలోచించండి ఆ విధంగా ఒక స్త్రీతో మాట్లాడవచ్చునా అసలు పరాయి స్త్రీ కనబడినా మాట్లాడడం అనేటువంటిది కష్టం కేవలం కనబడిన వెంటనే ఆవిడతో ఆ విధమైన సంభాషణ చేసి తన యొక్క మనోగతమైనటువంటి భావాన్ని సొంత తోపుకు ఆ తనకన్నా ముందు పుట్టినటువంటి ఆమెకు తెలియజేసి ఆ పిల్లను నా దగ్గరికి పంపు అని వాడు ఆవిడనే అడిగాడు అంటే ఆ కీచకుడు ఎంత దుర్మార్గుడు మనం లెక్క వేసుకోవచ్చు తూకం వేయవచ్చు అంత దుర్మార్గుడైతే వాడు శిక్ష అనుభవించడానికి తగినవాడా కాదా ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే ఈ లోకంలో వాళ్ళు ఎవరు వేయకపోయినా పైలోకంలో ఉన్నవాడు తప్పకుండా శిక్ష వేస్తాడు నువ్వు ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపు నా దగ్గరికి పంపిన తర్వాత నా నుండి ఆవిడ తప్పించుకోలేదు అనేక మంది భతులు బయట కావలి ఉంటారు నా గృహంలోకి ప్రవేశించిన తరువాత ఆ పిల్ల బయటకు వెళ్ళడం అనేటువంటిది కష్టం నేను అనుభవించిన తరువాత పిల్లని వద్ద సేవ చేసినా సరే ప్రాణాలు తీసుకున్నా సరే ఇక్కడ నుండి పారిపోయినా సరే నేను మాత్రం ఆ పిల్లను వదలలేను ఆ పరిస్థితుల్లో మాట్లా మాట్లాడా కనుక ఇప్పుడు ఒకవేళ ఆమె కనుక పంపకపోయినట్లయితే తమ్ముడు ఏమైపోతాడు ఒక పక్కన తన తమ్ముడు తనతోనే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే ఆ పిల్లవాడి దగ్గరికి వెళితే ఇంకెంత ఘోరంగా మాట్లాడతాడు వాడు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తాడు కేవలం మాట్లాడుతుంటేనే కొంచెం కొంచెం కాదు విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తుంది ఏ కుల స్త్రీ అయినా అటువంటిది ఆ విధంగా మాట్లాడినటువంటి ఆ తీసుకుని స్థితిని గమనించింది సుధేష్ణ తప్పక పంపుతీరవలే అనే నిర్ణయించుకున్నది సాయం సమయం అయ్యేసరికి ఆ ద్రౌపదిని పిలిచి శైరేంద్రుని పిలిచి నాకు శిలోవేదనగా ఉన్నది ఈ శిలోవేదన తగ్గడానికి కావలసిన అసలైనటువంటి ఆశవము నా తమ్ముని వద్ద ఉంటుంది ఆశవము అంటే మత్తు పానీయము అని అర్థం ఈ ఆశవము నా తమ్ముని వద్ద ఉంటుంది శ్రేష్టమైనది నీవు అక్కడికి వెళ్ళి ఆశవాన్ని తీసుకురావలసింది అమ్మా పరపురుషుని వద్దకు నేను వెళ్ళను అని చెప్పాను అంతేకాదు నీ తమ్ముడైనటువంటి ఆ సూతుడు నన్ను అనకూడని మాటలు మాట్లాడాడు కోర్ర కూరని కోడని కోరిక కోరాడు కనుక నేను అక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఇంకొక దాసీని ఎవరినైనా మీకు కావలసింది తలనొప్పి తగ్గడమే కదా ఆశ్రమే కదా మీరు తాగవలసిందేదో ఇంకో చలికత్తెను పంపించండి నేను మాత్రం అక్కడికి వెళ్ళను అన్నది తప్పని పరిస్థితుల్లో సుభేష్ణ ఏమన్నదండి రేపటి నుండి ఇక్కడే ఉండదలుచుకున్నట్లయితే నీవు ఇప్పుడు వెళ్ళి తీసుకునేరా నేను రాణిగా ఆజ్ఞాపిస్తున్నాను అన్నది ఇప్పుడు ద్రౌపది ఏం చేయాలండి ఆలోచించింది ఆవిడ ఇంకా ఎన్ని రోజులున్నది పొద్దున చెప్పుకున్నాం మనం పదకొండు నెలలు గడిచిపోయింది ఉన్న నెలలో కూడా తొమ్మిది రోజులు గడిచిపోయింది ఇంకా మిగిలింది ఇరవై ఒక్క రోజు ఈ ఇరవై ఒక్క రోజు ఓపిక పడితే అజ్ఞాతవాసం చెప్పండి మీ సందేహం ఏంటో అడగండి కాదు కాదు పొద్దున మనం చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం ఆ అజ్ఞాతవాసం పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం గడిచిపోయింది ఇంకా మిగిలింది ఎంత ఒక సంవత్సరం అర్థమైందా అండి అది లెక్క ఆ ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసంలో పదకొండు నెలలు గడిచిపోయినాయి మీరు విన్నది ఏమిటి అంటే పదకొండు సంవత్సరాలు గడిచినాయి అని విన్నారు అంతేనా కొద్దిగా మగతగా నిద్ర వచ్చి కేవలం పదకొండు నెలలు గడిచినాయి పన్నెండవ నెలలో కూడా తొమ్మిది రోజులు గడిచినాయి ఇంకా ఇరవై ఒక్క రోజు ఉన్నదండి ఖచ్చితంగా ఈ ఇరవై ఒక్క రోజులు ఓపిక పట్టి కనుక ఉండగలిగినట్లయితే అజ్ఞాతవాసం పూర్తి అయిపోతుంది నా భర్తలు అయినటువంటి వాళ్ళు వీలులు అవుతారు అౌరవ హతకులను సంహరిస్తారు ఆవిడ కళ్ళ ఎదురకుండా కనబడుతున్నది ఏదై అంటే జూత సభలో వాళ్ళు చేసినటువంటి అవమానం ఒకటా రెండా అండి అవమానాలు ఆవిడ పొందింది నిజంగా ఇంకో స్త్రీ అయితే అభిమానవతి కనుక ప్రాణాలు తీసుకుంటుంది ఏమండి వీడికి అభిమానం లేదా అంటే ఎటువంటి అభిమానం ఎవరు తన పైన చెయ్యి వేశారో వాళ్లను సంహరించి తరువాత తన సంగతి చూసుకోవాలి కారణం ఏమంటే వాడు ఇంకెవరి మీద చెయ్యి వేయకుండా ఉండాలండి విధానం అర్థమైందండి రోజున చాలా మంది అనుకుంటూ ఉంటారండి సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి రిపోర్ట్ ఇస్తున్నారు ఆ మాత్రం కూడా అభిమానం ఉండలేదు ఆడవాళ్లకు అని ఆడవాళ్లే తిడుతున్నారు ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే చెప్పవలసిందే వాడికి శిక్ష పడవలసిందే ఆ శిక్ష కూడా ఎలా పడాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి శిక్ష కాదు ఇంకా వాడికి తెలిసి ఏ జోలికి పోకూడదు నాకు తెలిసినంత నా మానసిక స్థితిలో నేను ఆలోచించింది ఏమయ్యా వాడే కాదు ఇంకా ఏ పురుషుడు పర జోలికి వెళ్ళకూడనంత వెళ్ళలేనంత కఠినమైన శిక్ష వాడికి వేయాలి వేస్తే మిగతా వాళ్ళు భయపడతారు కదండి అటువంటి స్థితిలో ఉంటే తప్ప అదుపు చేసే అవకాశం లేదు ఈనాటి ఈ సమాజంలో ఉండేటువంటి ఈ దుర్మార్గుల కన్నా చిత్తలో ఉండే కుక్కలు చాలా మంచివి అటు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఎప్పటికైనా మంచి రోజులు రావాలని కోరుకుంటాం ఈ భారతామ్మనాయ ప్రవచన సందర్భంలో ఆ భగవంతుడు మనకి సహకరించాలి అని కోరుకుంటున్నాం మనం కోరింది మంచి కోరి కదా కనుక దివ్యాత్మస్వరూపులరా అంత అంత బాధ కలుగుతూ ఆ వార్తలు చదువుతూ ఉంటాయి కనుక నీవు ఇక్కడే కనుక ఉండదలుచుకున్నట్టయితే రేపటి నుంచి నువ్వు వెళ్ళిపోదలుచుకున్నట్లయితే చెప్పు నేను ఇంకొకరిని పంపిస్తా నేను విడతానన్నది సైలెంట్ బంగారు పాత్ర తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టింది ఆసవాన్ని తీసుకురావడానికి మెల్లగా వెళ్ళింది అక్కడికి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఈ సుధేష్ణాదేవి ఎందుకొరకు పంపిందో వాడికి తెలుసు ఎందుకంటే సుధేష్ణాదేవిని వాడు అర్థించలా శాసించాడు నువ్వు తప్పనిసరిగా పంపించవలసిందే లేకపోతే నా పురాణాలే పోతాయి లేదా ఈ మత్స్య దేశం మొత్తాన్ని ఎక్కడ కలుపుతానన్నాడు వాడు సముద్రంలో కలుపుతానన్నాడు మత్స్య దేశం మొత్తాన్ని అంత బలవంతుడు వాడు అంత మూర్ఖుడు కూడా సహజంగా శారీరకమైనటువంటి బలం ఉన్నా లేకపోయినా మూర్ఖత్వం వాడికి ఆ బలాన్ని తెచ్చి పెడుతుంది బోపం అంటూ ఉంటారే మన ఆ విధంగా అంత బలాన్ని వాడికి తెచ్చి పెడుతుంది ఏం చేయాలి కనుక ఈ దేశాన్ని కాపాడుకోవాలి తన తమ్ముణ్ణి కాపాడుకోవాలి సైరంధియే పోతే పోతుంది ఉంటే ఉంటుంది అనే ఆలోచనతో చేసింది వ్యాసభగవానుడు అంటాడు శరదంబుల యోగ కృత్తంబు ఏ సదా శిష్టాచార యుగై సర్వై రాజమండలాం అన్నాడు రాజమండలంలో ఉండేటువంటి సర్వై ఏ రాజైనప్పటికీ తన ప్రయోజనాన్ని పొందటం కోసం ఎవరిని ఏమి చేయటానికైనా వెనుకాడడు కదా ఎవరండి మాట చెప్పింది వ్యాస భగవానుడే చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడు రాజమండలంలో ఉన్నటువంటి ఏ రాజు సర్వై రాజమండలం ఒక్క రాజు కూడా అందులో పక్కకు తీసేటువంటి వాడు లేడు తన యొక్క రాసరికం తన యొక్క స్థితి స్థిరంగా ఉండడం కోసం ఏ పనైనా చేస్తాడు కదా అటువంటి స్థితిలోనే ఇప్పుడు సుదేష్ణాదేవి కూడా ఉంటే ఉంటుంది పోతే పోతుందని ఎవరిని పంపించిందండి తన తమ్ముడు కోరిక తీర్చడం కోసం తన యొక్క రాసరికాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక స్త్రీమూర్తిని పావుగా ఉపయోగించుకున్నది భారతంలో ఆ శరీరంధి సామాన్యమైనటువంటిది కాదు సకల లక్షణ లక్ష్యత అన్నారు పైగా లక్షణాలు కూడా ఎటువంటివై ఆ సల్లక్షణములు అటువంటి ద్రౌపదీదేవిని పంపించిందండి తప్పని పరిస్థితుల్లో ఆవిడ వెళ్ళింది వెళ్ళినటువంటి ఆవిడని వాడు ఊరుకుంటాడా బలవంతం చేశాడు బలవంతం చేసినటువంటి వాడిని నెట్టివేసింది చేయి పట్టుకునేటప్పటికీ నెట్టివేసింది నిన్ను నేను శపించగలను ద్రౌపదీదేవి చెప్పిన మాట ఎందుకు శపించలేదంటే తపోశక్తి హీనము కాకూడదు స్త్రీలకు తపోశక్తి ఏదయ్యా భర్త సేవయ స్త్రీలకు తపోశక్తి అంతే కదండి అసలు భగవంతుడికి నమస్కారం కూడా చేయవలసిన పని లేదు ఏ స్త్రీ అయినా వివాహిత అయినటువంటి స్త్రీ ఆవిడ పూజా పురస్కారాలు ఏమక్కర్లేదు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు ఏమక్కర్లేదు అన్నదండి ధర్మశాస్త్రం ఏం చేయమన్నది కేవలం భర్తకు సేవ చేయుట భర్తకు సేవ చేయుట అంటే కాళ్ళు గడగలి కదా అని కడపల్లాడే నీళ్లు పోస్తే ఏమవుతుందండి అనునయ సేవ చేయుట అన్నారు లోపోతుంది వాడు ఏమిటి ఏమండి అనునయ సేవ చేయుట అంతకన్నా ఏ రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు మగవాడైతే నైవేద్యం పెట్టాలంటే ఓ గిన్నె తీసుకొచ్చి ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదాహ శ్వాహ సమానా శ్వాహ అంటాడు కానీ స్త్రీలకు వారి చేతులతో వారే భగవంతునికి తినిపించిన పుణ్యాన్ని ఖచ్చితంగా పొందుతారు ఎప్పుడు అంటే భర్త ప్రక్కన కూర్చుని విస్తరి వేసి వడ్డన చేసి తినిపించినప్పుడు కారణం ఏమంటే శాస్త్రం ఏం చెబుతుంది భార్య భర్త ఇద్దరు ఒకేసారి భోజనం చేయరాదు అని చెబుతున్నారు ఏమనుకో మాకంటే ఇప్పుడు లోకంలో అంత జరిగేది అదే కదా ఉన్నదిద్దరమే కదా ఏం చేస్తాం ఇద్దరం కలిసి తిందాం అని చక్కగా పిచ్చాపాటి ఏవో మాట్లాడుకుంటూ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ పాపం వాళ్ళు తింటూ ఉంటారు అర్థమైందండి శాస్త్రం ఎందుకు చెప్పిందంటే మన మీద కోపం అనలేదు దానికి ఆ భర్తకు పెట్టేటప్పుడు ఒకవేళ మధ్యలో వాడికి అన్నం అవసరమైన కూర అవసరమైన ఏ చేత్తో ఎడం చేత్తో పెట్టాలి అంతే కదండి ఒకవేళ ఆవిడ కాస్త ఇంకా ముందుకెళ్లి కుడి చేత్తోనో పెట్టేస్తే మనం ఏమి మాట్లాడవలసిన పల్లె ఎడం చేత్తో కనుక పెడితే అది ఉచ్ఛిష్టంతో సమానము అని చెబుతున్నది శాస్త్రం తాను తినకుండా వాడు తిని లేచిన తర్వాత తాను తినాలి రెండవ విధానం ఏమిట రెండో విషయం తాను తినేసేస్తే ఎదుటి వాడి ఆకలి తెలీదు గనుక తాను ఆకలితో ఉండి వాడికి పెట్టాలి ఆ కారణం చేత శాస్త్రం చెప్పిన మాట నేను చెబుతున్నమాట కాదు ఏమనుకోమాకండి ఇంకా ఎనిమిది రోజులు చెప్పాలి ఏ ఇందులో కూడా తరిగిపోతే ఇక ఎవరికి చెప్పాలి నేను ఆ స్తంభాలను చూసి ఒక్కటేనండి మనకు ఇష్టమైనది కాదు అని చెబితే అది శాస్త్రమైనా సరే దాన్ని అంగీకరించే స్థితిలో మానవుడు ఇవాళ రోజున లేడు కలి చేత అంతే తప్ప మన తప్పేం కాదు ఇది శాస్త్రమయ్యా బాబు నువ్వు చేయకూడదు అంటే వాడికి ఇష్టం కాదు ఇష్టం కానిది అనిపిస్తుంది వాడికి కష్టంగా అనిపిస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఇష్టమైనదేదో చెబితే అబ్బాయేమి చెప్పాడు అలా ఉపన్యాసం అంటాడు వాడు ధర్మాన్ని చెప్పాలి వ్యాసపీఠం మీద ఉన్నంత వరకు కనుక పుచ్చిష్టంతో సమానం కనుక ఆ భర్తకు ఆవిడ ఒడ్డన చేసి తినిపిస్తే భర్త ఏ భగవంతుడు కనుక ఏం చేసినట్టు లెక్క చెప్పండి ఇప్పుడు భగవంతుడికే భోజనం పెట్టినటువంటి పుణ్యం ఖచ్చితంగా భార్యకు లభిస్తుంది అని చెప్పింది శాస్త్రం మగవాడికి అవకాశం ఉన్నదా కనుక ఒక పతివ్రతామ తల్లి అయినటువంటి ఏ స్త్రీ అయినా చిత్త చివరికి ఆ వచ్చినటువంటి త్రిమూర్తులను కూడా పసిపిల్లలను చేయటానికి అనసూయాదేవి ఏమి చెప్పిందండి నా మనస్సులో ఏ విధమైనటువంటి దురుద్దేశ్యము లేదు అనేటువంటి మాట సత్యమే కనుక అయినట్లయితే అని చెప్పింది ఇక్కడ ఎవరిని వాడుకుందా ఆవిడ అనసూయాదేవి చెప్పండి తన భర్తనే వాడుకుందా లేదు భగవంతుడిని వాడుకుందా భర్తనే వాడుకుంది కారణమేమంటే తనకు భగవంతుడు ఎవరయ్యా అంటే భర్త అందుకని ఏ స్త్రీ అయినా తన భర్తనే భగవంతుడుగా భావించాలి అన్యపుడు బాగున్నాడు అనే మాట కూడా అనకూడదు సంబంధాలు చూడడానికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం అబ్బాయి చాలా బాగున్నాడు కనుముక్కు తీరు బాగుంది అంటామా అనమా చెప్పండి మాట్లాడలేమండి అంటామా లేదా వెంటనే మన ఖాతాలో పాపం పడుతుందట గుర్తు పెట్టుకోవచ్చు అంటే కుదరదు ఎందుకంటే ఇది భాస్కర్ శర్మ చెప్పిన మాట కారణం ఏమంటే పాపములు మూడు రకాలుగా వస్తాయి అనే దాన్ని విశ్వసిస్తారా లేదా మనో వాక్ కాయ కర్మల చేత వచ్చేటువంటి ఈవిడ కోరకపోయినా వాడు బాగున్నాడు అంతమనేటువంటిది ఆవిడికి దోషం ఏమీ అనకూడదు ఏమనాలని అడుగుతారు ఏమి చెల్లి అసలు అక్కడే పొరపాటు చేశారు చెప్తున్నా వినండి మీ మీ ప్రశ్న నాకు అర్థమైంది అసలు అక్కడే పొరపాటు చేశారు ఎక్కడ అల్లుడిని చూడడం కోసం వెళ్ళడంలోనే పొరపాటు ఉన్నది అర్థమైందా అండి చూసే ప్రసక్తి లేదు ఎవరు చూడాలి ఒక బ్రాహ్మణుడు చూడాలి అర్థమైందా లేదా అండి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు బదిలే తెలుగు మ్యాట్రి వచ్చింది అవునా కాదా ఆ బ్రాహ్మణుడికి బదులుగా వాళ్ళు చూసేస్తున్నారు అయినా తర్వాత జరిగేవన్నీ తతంగాలు జరుగుతున్నాయి ఇవేవి జరగకూడదండి ఆ పిల్లని పిల్లవాడు కాని పిల్లవాడు పిల్లని కాని చూడడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు చూడడం లేదు కన్యావరుణలు అని వివాహంలో ఉన్నాయి గుర్తున్నదా లేదా మీకు ముగ్గురు నలుగురునో బ్రాహ్మణులను పిలిచి ఆ అందులో వంద రూపాయలు పెట్టి రెండు అరింటి పెళ్ళు పెట్టి తాంబూలం ఆ బ్రాహ్మణులకు ఇస్తారు ఏమిటి దీని అర్థం కన్యావరుణులంటే నీవు వెళ్ళి మా అబ్బాయికి తగినటువంటి కన్యను చూచి తెచ్చి అని బ్రాహ్మణుణ్ణి పంపించాలి ఆ బ్రాహ్మడు తిరిగి సరైన సంబంధం ఈ వంశానికి అభివృద్ధి చెందించగలిగినటువంటి పిల్ల సుగుణగతి ఎక్కడ ఉన్నది అని ఎవరు వెతకాలి ఆ బ్రాహ్మడు వెతికి వాళ్ళ నా చోటు ఉన్నదయా ఆ పిల్ల మీ అబ్బాయికి తగినటువంటి పిల్ల పెళ్లి చెయ్యి అని చెబితే ఆ పిల్లను తీసుకొస్తే అప్పుడు కూడా పిల్లను చూసే అవకాశం లేదు అందుకనే ఏం చేస్తారు వాళ్ళిద్దరికీ మధ్యలో ఏం తెరసల్లా పెడతారు పటాంతే విశృజంతి అని పెళ్లిలో మంత్రం చెబుతాడు ఆయన ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అప్పుడు తీస్తారు మొట్టమొదటిసారిగా పిల్లను చూడవలసింది వాడు అప్పుడే మొట్టమొదటిసారిగా అతన్ని చూడవలసింది కూడా అప్పుడే ఇప్పుడు చెప్పండి అల్లుని చూడ్డానికి వెళ్ళాలా కోడల్ని చూడడానికి వెళ్ళాలా శాస్త్ర ప్రకారం అయితే ఇది సంగతి మనం శాస్త్రాన్ని గురించి కదా లోకాచారాన్ని మాట్లాడుకోవటల్లా అర్థమైందండి లోకాచారం అనేక రకాలు వాళ్లే చూసుకుని వచ్చి మేము చేసేసుకున్నామంటే దిక్క ముక్క అప్పుడు ఎవరిని చూస్తారు ఏమంటారు కనుక దివ్యాత్మస్వరూపులరా జరుగుతున్నవన్నీ కూడా శాస్త్రాన్ని బట్టి చూస్తే అన్ని దోషాలే కాకపోతే ఉంది లోకం ఎటువెడుతుందో మనం కూడా అదే వెళ్ళాలి వెళ్ళకపోతే ఆ తర్వాత అది నిలబడుతుందో నిలబడదో తెలియదు ఆ స్థితిలో మనం ఏం చేస్తున్నామంటే కాలాన్ని అనుసరించి జరుగుతున్న కొద్దీ మానవుని యొక్క మస్తిష్కంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో వాడి ఆలోచనలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో దాన్ని అనుసరించి ముందుకు పెడుతున్నాం ఇప్పుడు ఏదో పూర్వపు రోజుల్లో చేశారు అని పెళ్లికి దొడ్లో గాడిపోయ్యి తీసి అందులో కట్టెలు పెట్టి వంట చేసేవాడు ఎవడైనా ఉంటాడు అండి పూర్వపు రోజుల్లో గాడిపోయ్యి అని ఉండేది చూసారా ఎప్పుడైనా మీరు ఆ పెద్ద గొయ్యోడు తీసి పొడుగ్గా దాని మీద వరుసనే నాలుగు గిన్నెలు పెట్టి కట్టెలు పెట్టి వంట చేసేవాడు చాటలతో ఉప్పు పోయడం నేను చూసా సాంబార్లో చాటతో ఉప్పు ఎంత సాంబారు కాచింటారు అవునండి విజయవాడలో కృష్ణ లంకలో పిచ్చే శాస్త్రి అని ఉండేవాడు ఆయనకి కంకణం వేశారండి వంటలు చేసినందుకు అంత వాస్తవం అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు వంట చేసేవాళ్ళు కూడా కనుక అవన్నీ కేవలం వాసనలే ఇప్పుడు చూడడానికి ఎవరు కనబడరు మనకి కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ సుధర్ణాదేవి చెయ్యి ద్రౌపదీ దేవి చెయ్యి పట్టుకున్నాడు వాడు ఆ చేతిని విధిలించి వాడిని నెట్టివేసింది ఆ నెట్టి వేసి కింద పడిన వాడు ఆమె కొంగు పట్టుకున్నాడు ఆ కొంగు పట్టుకుని లాకపోయాడు ఎంతమంది అండి ఆ విధంగా దుర్మార్గంగా కౌరవ సభలో దుశ్శాసనుడు అరణ్యవాసానికి వస్తే వాళ్ళ బావ సైంద్రుడు ఇప్పుడు ఎవరండి ఆవిడ ఏమన్నదో తెలుసునండి ఓ జగజ్జనని ఎవరు ద్రౌపది నాకు కురూపి రూపాన్ని ఇచ్చినా అందంగా ఉండేది కదా అన్నదండి శరీరం అందంగా ఉండటం కాదు కురూపి రూపాన్ని ఇచ్చినా నా జీవితం అందంగా ఉండేది కదా ఎంత భంగపాటు ధర్మరాజు ఎటువంటి వాడు ఆ ధర్మరాజు భార్యనయుండి నేను ఎందుకు ఇంత కష్టాన్ని పొందుతున్నాను నన్ను ఎందుకు ఈ విధంగా ఈ పురుష జాతి ఈ విధంగా ప్రవర్తిస్తున్నది ఏమిటి పరిస్థితి ఈ సౌందర్య రూపాన్ని తీసి కురూపిగా నన్ను చేసినా బాగుండేది కదా ఆ నలమహారాజు ఎలా మారిపోయాడో అలా నేను మారిపోయినా బాగుండేది కదా అని దుఃఖపడింది జగజ్జను ప్రార్థించింది అయినా దుర్మార్గుడు వెంటబడడం మానలేదు పరుగు పెట్టాడు ఆవిడ పరుగు పెట్టి ఎక్కడి దాకా వచ్చింది విరాటరాజు కంకుభట్టు ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్న సభలోకి వచ్చింది ఆ సభలోకి వచ్చినటువంటి ఆ ద్రౌపదిని క్రింద పడవేసి కాలుతో తన్నాడండి వీడు ఎవరు ముఖానికి దెబ్బ తగిలింది నెత్తురు కార్య ఆ ద్రౌపదీ దేవికి ఆ బాధడు తట్టుకోలేకపోయింది మత్స్యరాజా ఎముగట్టు పిలిచింది విరాటరాజునే నీ వద్ద పనిచేసేటువంటి ఒక సేవకుడు సేనానాయకుడు మాత్రమే అతడు మంత్రి కూడా కాదు నిండు సభలో నీ ఎదురుకుండానే అబలయ్యైనటువంటి ఒక స్త్రీని పాద తాడనం చేస్తే మెదలకుండా తల వంచి కూర్చున్నటువంటి నీకు గాని నీ రాజ్యానికి కానీ మేలు జరిగే అవకాశం లేదు ఒక స్త్రీని కాపాడలేనటువంటి నీవు నీ ఎదురుకుండా జరుగుతున్నటువంటి ఈ క్రియకు ప్రతిక్రియ చేయలేని నీ చేయలేని నీవు దేశాన్ని కాపాడతావు విరాటరాజు సమాధానం చెప్పాడమ్మా చాలా గొప్పగా చెప్పాడు ఏమమ్మా ఇంత ముందు నీకు అతడికి ఏ విధమైన శత్రుత్వం ఉన్నదో నాకేమీ తెలియదు తెలియకుండా ఏది విచారించకుండా వాడిని నేను ఎలా శిక్షిస్తాను ఇప్పుడు విరాటరాజు మాటలో ద్వైధి భావం ఉన్నదా లేదా చెప్పండి ఇక పూర్వం మీ ఇద్దరికి పరిచయం ఉన్నదో ఇప్పుడు ఎందుకు తగాదా వచ్చిందో ఎందుకు నీవు పరిగెత్తుకుంటూ వచ్చావో ఇప్పుడు కొత్తగా రాలేదు పదకొండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నావు నువ్వు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడావో నాకేం తెలుస్తుంది మాట్లాడాడు ఎవరు ఇవంతా చూస్తూనే ఉన్నాడండి కంకుపట్టు తనను తాను నిందించుకున్నాడు ఎంత దుర్మార్గుడి విరా జోద వ్యసన పొరుడవై కట్టుకున్న భార్యను కూడా పందెంలో పెట్టి ఓడిపోయి నిండు సభలో అజ్ఞాతవాసంలో ఇలా భార్య నిలబడి ఉంటే నొసటి నుండి నెత్తులు కారుతూ ఉంటే ఆవిడ అబలయ్య లోదిస్తూ ఉంటే కూడా ఉండి రక్షించలేని నీచమైన బ్రతుకు నీవు బతుకుతున్నావురా అని తనను తాను నిందించుకున్నాడు ఈ పరిస్థితులను తెలిసిన భీమసేనుడు ఊకిపోతూ వచ్చాడు భీమసేను పరిస్థితిని చూచి కంకు భక్తు అన్నాడండి వల్ల వాంట చెరకు కోసం వచ్చావా ఇక్కడ ఉన్నవన్నీ పచ్చి చెట్లే ఇవి విలిచి పొయ్యిలో పెట్టినంత మాత్రం చేత ప్రయోజనం లేదు ఎండిపోయి పండిపోయిన చెట్టు ఎక్కడుందో చూసి దాన్ని విరిచి వంట చెరకుగా ఉపయోగించు ఎవరు ఆ ఎండిపోయి పండిపోయిన చెట్టు చెప్పండి కీచకూడదు వాడి పాపం పండింది అని దాని అర్థం ఇక్కడ ఉన్నవన్నీ పచ్చి చెట్లే అంటే వీటికి అసలు జరిగిన సంగతి ఏమీ తెలియదు కనుక నువ్వు వీటిని ఏమి చేయవద్దు ఏం చేయాలి ఎవరిని చంపాలి ఆ కీచకుణ్ణి చంపాలి అనేటువంటి విషయాన్ని ధర్మరాజు చెప్పకుండానే చెప్పాడు ధర్మగర్భంగా చెప్పాడు దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ వల్లవుడు వెళ్ళిపోయాడు వంట వాడి పని వాడు చేసుకుంటున్నాడు ఈ ధర్మరాజే ఈ కంకు ఆ సైరంధ్రికి కూడా చెప్పాడు నటువ కత్త వలె నాట్యం చేస్తూ ఇక్కడ మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత లేదు నీకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పావు గనుక ఆలోచించి తరువాత ఏం చేయాలో అది చేస్తారు కనుక ప్రస్తుతానికి నీవు రక్షింపబడ్డావు కదా అర్థమైందండి ప్రస్తుతానికి నీవు రక్షింపబడ్డావు కేవలం మూడు వందల అరవై ఐదు రోజులలో ఇంకా మిగిలి ఉన్నది ఇరవై ఒక్క రోజు మాత్రమే ఈ నిశా సమయాన్ని వదిలిపెడితే ఒకరోజు దగ్గర అవుతావు నీ భర్తలు నిన్ను సంవత్సరం తరువాత వచ్చి తీసుకువెడతారని చెప్పావు కదా ఎందుకంటే అజ్ఞాతవాసాన్ని గురించే చెబుతున్నాడు ఆమెకు మళ్ళీ అది బయటపడకుండా ఉండడం కోసం ఆమె భర్తలు ఆమెకు చెప్పిన మాటను ఉపయోగించుకున్నాడు నీ భర్తలు నిన్ను తీసుకుని పెడతారన్నావు కదా ఈ లోపల నీవు రక్షింపబడతావు గంధర్వులైనటువంటి నీ ఐదుగురు భర్తలు నిన్ను కాపాడుతారే కాని వదిలిపెట్టరు ఒకవేళ ఈ సమయంలో వాళ్ళు రాలేదు అంటే పాపం వాళ్ళు ఎటువంటి సంకట స్థితిలో ఉన్నారు అది కూడా నీవు ఆలోచించాలి కదా కుల స్త్రీ అయినటువంటి ఏ స్త్రీ అయినా క్రోధమును త్యాగం చేయకపోతే ధర్మముతో స్నేహం చేయకపోతే ఆవిడ జీవితం సక్రమంగా నిలబడేటువంటి అవకాశం లేదు కనుక నా మాట విని నీవు వెళ్ళిపో అని చెప్పాడు కంకుభట్టు చెప్పినటువంటి మాటలలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్న ద్రౌపది కూడా వెళ్ళిపోయింది కింద పడవేసి లాగి కాలుతో తన్నినటువంటి కారణం చేత ధూళి దూషరితమయ్యింది శరీరం ఆ చీర కూడా విప్పలేదు ఆవిడ స్నానం చేయలేదండి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందో చెప్పండి ఆ దుశ్శాసనుడు కొ పట్టుకున్న నాటి నుండి జడ వేయలేదు ముడి వెయ్యలేదు కక్షతో నిండి ఉన్నటువంటి తత్వము కలిగినదే ద్రౌపది అగ్నిగోత్రు నుండి వచ్చిన కారణం చేత ఆ అగ్ని తత్వం కూడా ఆవిడలో బాగా ఉన్నది అగ్ని లక్షణం ఏమిటండి ఏది వచ్చినా దహించడమే తప్ప రక్షించడం అనేది లేదు ఆ కారణం చేత అంత దివ్యమైన మనోవేదనతో ఉండి తన త్రోవన తాను వెళ్లిపోయింది అర్ధనిశి వచ్చింది అర్ధనిశి అంటే అర్ధరాత్రి ఆ అర్ధనిశా సమయంలో నిద్ర పట్టలేదు ఏ స్త్రీకి నిద్ర లేచి ఎక్కడికి వెళ్ళింది వంటశాలకు వెళ్ళిందండి భీమసేనుడు గురక పెట్టి నిద్రపోతున్నాడు ఏం చేసిందో తెలిసినా కాలుతున్న కట్టె తెచ్చి అలికాలిలో పెట్టిందండి దేనికి లేపటం కోసం ఏమంటే ద్రౌపది చేసిన పని న్యాయమేనా అని అడగవచ్చు ఇక్కడ ద్రౌపది చేయలేదు అన్నారు ఎవరు వ్యాస భగవానుడు ఎవరు చేశారు అంటే ఆవిడలో ఉండేటువంటి క్రోధము చేసింది అన్నారు ఆ క్రోధము ఎంత దుర్మార్గమైనదే గురు అపి అంతవ్య బాగా క్రోధం కలిగితే గురువుని కూడా చంపుతాటవాడు అటువంటి క్రోధం ఆమె చేత పనిచేసింది వెంటనే లేచాడు భీమసేనుడు ఏమిటిదన్నాడు వాడికి ఎట్లా ఉన్నదండి ఓ చీమ పాకినట్టుంది తప్ప ఏదో మంట నొప్పి బొప్ప ఇటువంటివి ఏమీ లేవు వాడు ఉండేదే ఎక్కడ ఉంటున్నాడు అగ్నిహోత్రుని వద్ద ఉంటున్నాడు కనుక వాడికి వాటిలతో ఏమీ పని రెండవది ఏంటంటే క్షత్రజాతికి రక్తాన్ని చూస్తే తప్ప పౌరుషం ఎప్పుడైతే వెంటనే లేచాడో ఎదురుకుండా ఎవరు కనపడ్డారు ద్రౌపది కనపడింది ఇది స్వప్రమా స్థితికి వచ్చాడు నిజమన్న సంగతి తెలుసుకున్నాడు ఇంత రాత్రి సమయంలో దేనికి వచ్చాడు నీ కలిగిన బాధ నాకు తెలుసు ఏ స్త్రీ అయినా భరించలేదు ఏ కులకంతా కూడా భరించలేదు కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి బయటకు మాట్లాడేటువంటి స్థితి కాదు ఈ ధర్మరాశి యొక్క ధర్మము వల్ల మనం కూడా ఈ తిప్పులు పడుతూనే ఉన్నాం ఎప్పుడు చూసినా మా అన్న ఏమంటారు శాంతం శాంతం శాంతం శాంతం అయిపోతుంది శాంతం పరి అయ్యే లోపల అయినప్పటికీ బయట పడ్డామా అందరము చిక్కుల్లో పడతాం ఇంకా కాలం దగ్గరకు వచ్చింది కొద్దిగా ఓపిక పట్టు నీకు ఎలా ఆ మాట అనాలి అని పుష్టితోందయ్యా ఆవిడ కాపురానికి వచ్చిన నాటి నుండి జరిగిన విషయములన్నీ చెప్పింది ఏ విధమైనటువంటి స్థితిలో నేను బ్రతికాను మానవతి దివ్యమైనటువంటి ధర్మములు తెలిసి నీతి పరుడైనటువంటి మరిది కలిగి అంతేకాదు సాక్షాత్ భగవత్ తత్వమైనటువంటి మేనల్లుని కలిగి ఉన్న ఐదుగురు మహాబలశాలులై దేవేంద్రాదులను కూడా ఎగిరించగలిగినటువంటి పుత్రులకు జన్మనిచ్చినటువంటి ఆ కుంతి దేవి ఏ విధంగా బ్రతికినటువంటి నేను తికిన దానను ఈనాడు నా పరిస్థితి ఏ విధంగా నడుస్తున్నది నన్ను చూచి ఎగతాళి చేయని వాడు ఎవడైనా ఉన్నాడా దుర్యోధన దుశ్శాసన హతకులు ఎంతగా అవమానపరిచారో మీకు తెలియదా మీరు చూస్తూ ఉండగా ఆ సైంధవుడు ఎంత ధైర్యం చేశాడు లోకంలో రక్షణ లేనటువంటి స్త్రీ ఉన్నదే మొత్తము దేశానికి వదిన వంటిది అని చెప్పిందండి ఎవరు చెప్పింది ద్రౌపది నాకు రక్షణ లేని స్థితి ఏర్పడింది మీకు సిగ్గు లేకపోయినా నాకు మాత్రం పెడగా బ్రతకటం ఇష్టం లేదు నేను అగ్నిపునీతను సదా కన్యను తప్పు చేసినా నన్ను పట్టుకునేవారెవ్వరూ లేరు ఎంత ధైర్యంగా మాట్లాడిందండి ద్రౌపది తప్పు చేసినా పట్టుకునేవారెవ్వరూ లేరు కానీ చేయటం అభిమతం కాదు కనుకనే నిన్ను లేపి నిన్ను ప్రార్థించడానికి వచ్చాను ఆ సూతుడు హతకుడు కీచకుడు ఎంత దుర్మార్గుడు నా చేయి పట్టుకున్నాడు వాణ్ణి నీవు ఈ రాత్రికి సంహరించావా రేపు ఉదయం నేను సూర్యోదయాన్ని చూస్తా లేకపోతే నా యొక్క శవమును నీవు చూస్తావు సామాన్యమైన బలశాలివా నీవు ఏవండి ఏకచక్రపురంలో హిడింబుణ్ణి సంహరించిన వాడవు బుణ్ణి సంహరించిన వాడవు రాక్షాగురు దహనం చేసి దాని నుండి తప్పించుకుని హిడింబను వివాహం చేసుకున్నావు హిడింబుణ్ణి సంహరించి జటాసురుడు రాక్షసుని బారి నుండి నన్ను రక్షించావు ఇంతిరలను సంహరించావు ఆ సరోవరం దగ్గర ఆ ఉన్నటువంటి ఆ పడవడండి కుబేరుడు ఆ కుబేరుని సేవకులను ఎన్ని వేల మందిని సంహరించావు అటువంటి బలశాలు అయినటువంటి మీకు పౌరుషం కలగటం లేదా బాధ కలగటం లేదా ఏ విధంగా మీరు బ్రతగలుగుతున్నారయ్యా అని కాళ్ళ మీద పడి ఏడ్చి కన్నీళ్లతో కాళ్ళు కడిగిందండి తన భర్త అయినటువంటి భీమశేనులకు ఇక్కడ మనకు ప్రశ్న ఉదయిస్తుంది ఈ విధంగా అడుగుతోందా చిత్తజేవుడికి నేను తప్పు చేసినా ఎవ్వరూ తెలుసుకునే అవకాశం లేదు అని అంటుందా ద్రౌపది ఖచ్చితంగా ఆ క్రోధంతో కూడుకున్నటువంటి హృదయం అంత గొప్ప ద్రౌపది చేత కూడా ఎలా మాట్లాడించింది కనుక ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు హామీలో ఉన్నటువంటి క్రోధమే అదే వ్యాసుడు చెప్పింది కనుకనే క్రోధం ఎంత ప్రమాదకరమైనది కాకపోతే ఆ ద్రౌపదీ దేవి యొక్క గొప్పతనాన్ని బయటకు చాగ చాటడం కోసం కవిత్రయం ఈ సన్నివేశాన్ని కొద్దిగా మార్చి వ్రాసారు ఎప్పుడైతే ఇంతగా దుఃఖపడి కన్నీళ్లతో కాళ్ళు గడిగిందో నువ్వు అంత దుఃఖపడవలసినటువంటి పని లేదు నీవు ఆజ్ఞ వేశావు కనుక నీవు చూడకపోవడం కాదు వాడు సూర్యోదయాన్ని చూడడం గడిచింది ఏదో గడిచింది తెల్లవారో ఎవరైనా లేస్తే మన ఇద్దరి వ్యవహారం చూస్తే మొత్తం అంతా నీవు వెళ్ళి నిద్రించు లేచిన తరువాత మళ్ళీ కీచకుడు నీ కొరకు తప్పనిసరిగా వస్తాడు ఏకాంతంలో కీచకుణ్ణి కలిసి అందరి ముందు నీవు అలా చేస్తే నా భర్తలు ఏం చేస్తారయ్యా నేను ఎలా నీతో మాట్లాడగలుగుతాను రహస్య ప్రదేశమైతే నా భర్తలు తెలుసుకోలేరు నేను కూడా నిన్ను కోరుకుంటున్నాను నీవు ఈ విరాటరాజు ఏర్పాటు చేసిన నర్తనశాల ఉన్నది మగలంతా కూడా అనేక మంది నాట్యం చేస్తూ ఉంటారు సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళంతా వెళ్ళిపోతారు ఆ నర్తనశాలలో పురుగు కూడా ఉండదు కనుక నీవు నా కొరకు అక్కడికి వచ్చి వేసి ఉంటే నేను నీ కొరకు వస్తా నీ కోరిక తీరుస్తా అని చెప్పు ఆ తరువాత ఏం చేయాలో నేను చేస్తా నీవు నిశ్చింతగా ఉండు ఖచ్చితంగా కీచక హతకుడు ఆ సూతుడు నా చేత సంహరింపబడతాడు బకాసురుడైపోయాడు జలాసంధుడైపోయాడు అండి ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇద్దరున్నారు ఇద్దరే వీళ్ళు ఐదుగురు కదా మొత్తం ఐదుగురులో భీమశైను పక్కన పెడితే ఇంకెంతమంది ఆ నలుగురిలో ఇద్దరిని చంపిన వాడెవ్వరూ వీడే ఇంకా మిగిలిన ఇద్దరు ఎవ్వరూ కీచకుడు దుర్యోధనుడు అర్థమైందండి కనుక వాడు నా చేతనే సంహరింపబడతాడు నీవు దిగులు పడవలసిన పని లేదు అని చెప్పా ఊరట చెందింది ని బలము పట్ల గాని అతని క్రోధము పట్ల గాని ఆవిడకి నమ్మకం ఉన్నది ఎందుకని అంటే ఆవిడ ఎప్పుడు సభలో అవమానపడిందో అప్పుడే వాణ్ణి పడవేసి చంపేద్దామన్నంత కోపంతో ఊగిపోయాడు ఎవరు అప్పుడు కూడా ధర్మరాజ్ ఏం చెప్పాడు వాడికి పచ్చి కట్టెల జోలికి వెళ్ళదురా నీవు ఎప్పుడు ఎందుకంటే కావాలో అప్పుడు వెళ్ళి ముందు నీ చోటుకు నువ్వు వెళ్ళబోనాడు పొమ్మన్నాడు ఎప్పుడు చూసినా శాంతం శాంతం కనుక ఖచ్చితంగా నా భర్త అయినటువంటి భీమసేనుడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు అనేటువంటి విశ్వాసంతో పైగా భీముడు ఏమున్నాడు నేను వాడుకుంటున్న అగ్నిహోత్రుని పైన ప్రమాణం చేస్తున్నా నీవు వెళ్ళమన్నాడు తెల్లవారితే ఎవరైనా చూస్తే కష్టం వెళ్ళిపోయిందా ఆవిడ పడుకున్నది ఆ మాసిన బట్టలతోనే ధూళి దూషరితమైన వస్త్రాలతోనే ఉన్నదండి మరుసటి రోజు పుష్పాయానికి ఉద్యానవనానికి వచ్చింది కూలి కోయడం కోసం అదే సమయంలో కీచకుడు వచ్చాడు ఆ బండ్కి అంగీకరించిందా లేదా ఒకవేళ ఆవిడ అంగీకరించకపోయినా నేను అనుభవిస్తాను అని నీతో చెప్పా ఎట్టి పరిస్థితులలోనూ నన్ను ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది సుధేష్ణాదేవిని అడిగాడు పుష్పాప చేయానికి వెళ్ళిందయ్యా అక్కడికి చేరుకున్నాడు బ్రిమలాడుతున్నాడు ఎందుకు నీవు నన్ను బాధిస్తావు నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఇప్పటి వరకు నా వద్ద ఉన్నటువంటి భార్యలందరూ నీకు సేవకురాండ్రు అవుతారు వారందరూ కూడా నిన్ను చూచి అసూయ చెందుతున్నారు నేను ఇలా కోరుకున్నాను అని వారితో కూడా చెప్పా వాడు ఎంత నీచులో చూడండి వారితో కూడా చెప్పా నీకు సేవ చేయడానికి వారందరూ అంగీకరించారే గాని నా వద్ద నుండి వెళ్ళడానికి అంగీకరించలేదు కనుక నా యొక్క దివ్యమైనటువంటి తత్వం నీకు తెలియటం లేదు నా మాట విని అంగీకరించు ఆ కీచకు అడిగిన మాట అది సూతుడా ఇంతగా నీవు బ్రతిమలాడుతున్నావు కనుక నేను అంగీకరిస్తున్నా నీ నా భర్తల వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నేను బాధపడుతున్నా గంధర్వులైనటువంటి ఐదుగురు మహాబలశాలు దేవేంద్రాదులు ఎదురు వచ్చినా కూడా వారు లెక్క చేయనటువంటి బలశాలులు అటువంటి స్థితిలో నీవేమే ఏమైపోతావు అనేటువంటి బాధతో నేను నీకు అంతగా చెప్పాను నీవు ఇంతగా నన్ను ప్రతిమలాడుతున్నావు గనుక చీకటి సమయంలో పొగలంతా గడిచిన తరువాత ఆ విరాటరాజు ఏర్పాటు చేసుకున్నటువంటి నర్తన శాలకు నీవు వచ్చినట్లయితే నీ కొరకు నేను అక్కడ సిద్ధంగా ఉంటాను రాత్రి సమయం కనుక అక్కడ ఎవరు ఉండరు పట్టపగలు మాత్రమే కావలి వారు కూడా ఉంటారు ఎందుకని లోపల నర్తకులు నాట్యం చేస్తూ ఉంటారు కనుక వాళ్ళ రక్షణ కోసం కావలి వాళ్ళు ఉంటారు రాత్రి సమయం ఆ సభాభవనం అంతా ఖాళీగా ఉంటుంది కనుక ఎవరు అక్కడ ఉండరు ఆ సమయంలో నేను అక్కడికి చేరతానే ఒకడికి రావలసింది సుందరి ఎంత గొప్పదానివి ఎంత మాట చెప్పావు చాలా చక్కగా చెప్పావు తప్పనిసరిగా వస్తానన్నాడు వాడు ఆ క్షణం నుంచి నర్తనశాలకు వెళ్ళేంత వాడికి ప్రతి క్షణము ఒక యుగంలాగా కనబడింది అర్థమైందండి కామాతులుడైనటువంటి వాడు వాడికి పగటితో రాత్రితో సంబంధం లేదు ఉచ్చ నీచములతో సంబంధం లేదు వావి వరుసలతో సంబంధము లేదు అటువంటి స్థితిలో ఉదయం నుంచే వాడు అలంకరించుకోవడం మొదలుపెట్టాడు ఎప్పటి నుంచి ఆవిడ చెప్పినప్పటి నుంచి అనేక రకాలైనటువంటి మైపూతలు అలదుకుంటున్నాడు దివ్యమైనటువంటి సుందరం ఆ నిలువుడ ముందు నిలబడి అనేక రకాలుగా తన సౌందర్యాన్ని చూసుకుని ఈ వస్త్రాలు కాదు ఆ వస్త్రాలు కాదు ఆ వస్త్రాలు కాదు అని సాయం సమయం దాకా ఎన్నో మారుస్తూనే ఉన్నాడు అనేక రకాలైన ఆభరణాలు మారుస్తున్నాడు దేనికోసం అండి ఇదంతా నశించిపోయే శరీరము అందముగా కనబడడం కోసం శరీరానికి ఆ పేరు ఎందుకు వచ్చింది చెప్పండి శరీరము అనే పేరు ఎందుకు వచ్చింది నేను చెప్పా మీకు శరీరం అన్నారు శీరియతే శరీరం అంటే నశించే లక్షణము కలిగినది అని అర్థం ఈ శరీరానికి కూడా ప్రళయం ఉన్నది ఎప్పుడు వస్తుంది ప్రళయం శరీరానికి రోజూ వస్తుంది ఒక రోజు గడిచింది అంటే ఈ శరీరానికి ఒక రోజు మరణం దగ్గర అర్థం జీవుడికి మరణం లేదు వాడు శాశ్వతుడు కదా మరణించేది ఎవరు శరీరం ఒక్కటే ఈ శరీరానికి నిత్య ప్రళయం ప్రతిరోజు ప్రళయమే ఒకరోజు గడిచింది అంటే వాడు దేనికి దగ్గరవుతున్నాడు ఒక రోజు దగ్గర అవుతున్నాడు సంవత్సరం గడిస్తే ఒక సంవత్సరం దగ్గర అయ్యాడు వాడి వాడికే తెలీదు ఆయుర్దాయం దేన్ని బట్టి లెక్క చెప్పాలి ఉచ్సలను ఆధారంగా చేసుకుని వీడికి డెబ్బై ఆరు ఏళ్ళు బతుకుతాడు వీడికి ఎనభై రెండు ఏళ్ళు బతుకుతాడు ఇవన్నీ ఒట్టి మాటలు అర్థమైందా అండి వాడి జీవితంలో ఇన్ని ఉచ్ఛ్వాసలు ఇన్ని నిశ్వాసలు అని లెక్క ఉంటుంది ఆ కౌంట్ పూర్తి అయిపోగానే ముక్కు తన తాను చేయడం ఆపేస్తుంది గుండాగిపోతుంది చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కనుక దేని మీద ఆధారపడి ఉంది ఆయుర్దాయం ఎంతకాలం నడుస్తున్నా వాడు ఎవరికి దగ్గర అవుతున్నాడు మృత్యువుకే కనుక పుట్టిన వెంటనే ఆ పశువుడి ప్రయాణం ఎటువైపోయా అంటే మృత్యువు అర్థమైందండి నశించిపోయేటువంటి శరీరం ఉండేది కాదు శాశ్వతం కాదు రాజులన్న తర్వాత వాడికి అపమృత్యు వస్తుందో మృత్యు వస్తుందో చెప్పలేము ఏ యుద్ధంలో అయినా వాడు మరణించవచ్చు ఆ యుద్ధాయం పూర్తి కాకుండా మరణించినట్లయితే దాన్ని ఏమంటాం అపమృత్యువు అంటాం కనుక అదే జాతిలో వీడు ప్రవర్తిస్తున్నాడు సూట జాతిలో పుట్టిన ఇప్పుడు వాడికి ఏ మృత్యువు రానున్నదండి అపమృత్యువేరు రానున్నది అలంకరించుకుంటున్నాడు రాబోయేటువంటి అపమృత్యు సంగతి వాడికి ఏమీ తెలీదు ఒంటి నిండా అనేక రకాలైనటువంటి ఆభరణాలు గోడకి మేకుకు తగిలించినట్టుగా తగిలిస్తున్నాడు మొత్తం మెళ్ళు ఎన్ని ఆభరణాలు ఇది బాగుండలేదని అది అది బాగుండలేదని ఇది చేతులకు ఆ రోజుల్లో వాళ్ళకు కూడా దుద్దులు ఉండేవాడి కుండలాలు అనేక రకాలైనటువంటి ఆభరణాలు ఉండేవి రాజులకు ఇవన్నీ కూడా ధరించి మైపూతలు పూసుకుని ఎప్పుడు చీకటవుతుందా అని ఎదురు సూర్య భగవాను మీద కోపం కూడా వచ్చింది వాడికి ఎంతసేపు ఉంటావురా నువ్వు వెళ్ళిపోరా ఇంకా చంద్రుడు రాలేదేమో అని కోపం వచ్చింది ఎన్ని రకాలుగా వాడు పరితపిస్తున్నాడు దేనికోసమయ్యా అంటే తుచ్చమై నీచమై క్షణకాల సుఖభోగమైనటువంటి కామము కొరకు లిప్తకాలం క్షణం కూడా కాదు లిప్తకాలం కనుక ఎంత వెర్రి వాడు ఎంత నీచి రోజు ఆలోచించండి వాడు నిజంగా తెలివి తక్కువనే చెప్పాలి మూర్ఖత్వం చేత ఆ విధంగా వాడు వాడి మరణాన్ని వాడు పొందాడు సరాసరే భీమసేను ఈ విషయం చెప్పింది ఆవిడ నువ్వు చెప్పమన్నట్టుగా చెప్పా ఏ కొంచెం తప్పినా నేను చెప్పిన మాట నిజమనుకుని వాడు చేయవలసినంత పని చేస్తాడు సుమా ఇప్పుడు భీమసేను ముందు ఉన్న కర్తవ్యం ఏమిటండి అప్పటికప్పుడు ఆవిడనేదో ఆశ్వాసం చేసి దుఃఖాన్ని తొలగించడం కాదు ఆవిడ మనోగతమైనటువంటి అభిప్రాయాన్ని సఫలం చేయాలి ఆ విత్తనం వెంటనే తీగ రావాలి పూత పూయాలి కాపు కాయాలి పండు కూడా పండాలి ఆ పండు దానంత ఊడిపోయి దొల్లుకుంటూ వెళ్ళిపోవాలి అటువంటి స్థితికి తీసుకురావాలి వాడు ఎంతసేపట్లో క్షణకాలంలో ఎవరు భీమసేనుడు ఎంత బాధ్యత తన భుజాల మీద పెట్టుకున్నాడండి ఎంత గొప్పవాడు ఆలోచించండి కేవలం దేనికోసం అయ్యా అంటే శీల సంరక్షణ అది చేయడం కోసం ఎంత పని చేయడానికైనా వెనకాడవలసిన పని లేదు అర్థమైందండి అది అయితే తను పడవలసిన ముందుగానే చీకటి పడిన తర్వాత ఆ కీచకుడు రాక మున్న ముందే ఆ నర్తనశాలలో ప్రవేశించి నర్తనశాలలో ఉండే శయ్య మీద పడుకున్నాడు అంటే సమయానికి కీచకుడు లోపలికి వచ్చాడు ద్రౌపది కూడా వచ్చి బయట నిలబడి ఉన్నది ద్రౌపదిని ఆ చీకటిలో చూడలేదు నల్లని చీర ధరించి ఉన్నది అన్నాడు కీచకుడు మాత్రం తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు తీరా లోపలికి వెళ్ళేటప్పటికి ఆ మంసం మీద ఎవరు పడుకుని ఉన్నారండి ఎవరు పడుకుని ఉన్నారు మొత్తానికి దుప్పటికి అప్పుకొని ఉన్నారు ఈ కీచుకుడు ఏమనుకున్నాడో తెలుసుకురాలవు నాకు ముందు ఇష్టము లేదు అన్నట్టుగానే నటించి ఇప్పుడు అంగీకరించి నన్ను గురించి నీవు కూడా మరులుగునుచు నేను రాక ముందే వచ్చావా ఈ విషయంలో కూడా నన్ను ఓడించావు కదా అని వాడేదో ప్రలాపాలు పలుకుతున్నాడు లోపల దుప్పట్లో పడుకున్నవాడు రా నీకు భాష బాగా వచ్చు నీ సంగతి ఏదో తెలుసుకోవడం కోసమే వచ్చాను రా అని ఎవరండి ఆ పడుకున్నవాడు భీమసేనుడు అవునా ఆ ఏ శయ్య మీద భీమసేనుడు పడుకున్నాడు అదే శయ్య మీద కూర్చున్నాడు దుప్పటిని కొద్దిగా తొలగించి చేతి మీద చెయ్యి వేశాడు మా అక్క దగ్గర పని చేసి పని చేసి నీ చేతులు కూడా కర్కశముగా మారినవే అసలు కర్కశంగానే ఉన్నాయవి ఎవరి చేతులండి ేనుని చేతులు సామాన్యమైన చేతుల సాము గరిడీలు చేసి ఏనుగులను కూడా కుంభస్థలం పైన పిడికిడితో ఆ విధంగా మోతి వాటి పురాణములు తీయగలిగినటువంటి గజ యూధ ఉత్తరణం అన్నారు వ్యాసుల వారు ఒక్క ఏనుగు కాదుట గజ గుంపు ఏదైతే ఉన్నదో ఆ గుంపుని కూడా చంపగలిగినటువంటి దివ్యమైనటువంటి హస్తాలు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఒక్క చెయ్యే కాదురా నా దెబ్బ కూడా కర్కశంగా ఉంటుందని దుప్పటి పక్కకు తీసి లేచాడు ఎవరు భీమసేనుడు లేస్తూనే పరుగు పెట్టి నర్తనశాల తలుపులను బంధనం చేశాడు ఎవడు లోపలికి రాకుండా ఎవడు బయటికి వెళ్లకుండా ఇప్పుడు నర్తనశాలలో ఎవరు రెండు మదించిన ఏనుగులు ఉన్నాయి రెండు ఆకలి సింహములు ఉన్నాయి అన్నట్లుగా వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు ఆ చీకట్లో ఎందుకంటే ఒక్క దీపం కూడా లేదక్కడ కేవలం చంద్రుని వెలుతురు తప్ప ఇంకా ఏది లేదు అటువంటి స్థితిలో ఆ ఎదురుగా ఉన్నవాడు ఎవ్వడో తెలియని స్థితిలో ఉన్నాడు కీచకుడు వాణ్ణి కనుక వదిలితే పారిపోతాడేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు భీమసేనుడు అందుకని ఒక చేత మాత్రం వాణ్ణి వదిలిపెట్టలేదండి ఒక్క చేతితోనే వాడితో యుద్ధం చేస్తున్నాడు మల్ల యుద్ధం ముష్టి యుద్ధం ఎన్ని రకాలైన యుద్ధాలు చిత్తకుడు గజ బలము కలిగి సింహ బలము కలిగి వ్యాఘ్ర బలము కలిగి అనేక రకాలైన బలములతో అనేక రకాలైన యుద్ధ రీతులతో ఆ భీమునితో యుద్ధం చేసిన వాడు ఒక్క చేతినే వినియోగించాడు కానీ రెండో చేతిని వినియోగించలే ఎందుకంటే చేతి నుంచి విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు వాడు అటువంటి వాణ్ణి క్రింద పడవేసి వక్షస్థలం పైన కూర్చొని మోదాడండి ఎవరు మోతింది ఆ కీచకుని పంచప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి వాడి పట్ల భీమునకు ఎంత క్రోధము కలిగిందో తెలుసునండి వింటున్నారా నిద్ర వస్తుందా ఆ భీమునకు ఎంత క్రోధం కలిగిందంటే రెండు మోకాళ్ళు తీసుకొచ్చి గుండెలలో గుచ్చాడు ఎవరి మోకాళ్ళు కీచకుని మోకాళ్ళే వీడి మోకాళ్ళు కాదు వాడి తల తీసుకొచ్చి ఆ గుండెలలో ఇరికించాడు ఇప్పుడు కీచకుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి ఒక మూటవలే ఉన్నాడు మాంసపు ముద్ద అంత పెద్ద శరీరం కలిగిన వాడిని వాడి కాళ్ళు వాడి శరీరంలోనే గుచ్చాడు వాడి శిరస్సు కూడా వాడి శరీరంలోనే గుచ్చి ఒక వస్త్రంతో మూట కడితే ఎలా ఉంటుందో కట్టకుండానే వాడి శరీరాన్ని ఎలా తయారు చేశాడంట ప్రాణాలు ఎప్పుడైతే పోయినాయో వాడిని అలా చేసిన తరువాత తలుపులు తీసి వాకిట నిలబడి ఉన్న ద్రౌపదిని పిలిచాడు చూడు వాణ్ణి ఏం చేశానో అప్పటికి శాంతపడిందండి ద్రౌపది కనుక ద్రౌపది యొక్క క్రోధము యొక్క రూపము ఎంత పరాకాష్ఠలో ఉన్నదో చూడండి సర్వసాధారణంగా కష్టపడినటువంటి ఏ స్త్రీకైనా అంత కోపము ఉంటుంది సీతమ్మ వారికే కోపం వచ్చింది రామాయణంలో నువ్వు మా అమ్మ నాన్నకి సేవ చేస్తూ ఇక్కడే ఉండు నువ్వు రావడానికి వీరు ఎవరు అన్నది రాముడు బతివులాడింది బతివులాడింది బతివులాడింది ఎంతసేపు బతివులాడినా ఒప్పుకోవటల్లా చెత్త చివరికి ఏమన్నదండి మనం చెప్పుకున్నాం పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి బుద్ధి లేక మా నాన్న నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్పింది ఈ మాట అన్నది ఎవరండి సీతమ్మ కోపం వస్తుందా అండి వస్తుంది ఖచ్చితంగా రావాలి ఆ సమయంలో కూడా కోపం రాకపోతే ఏమండి చిన్న చీమకు దోమకు కూడా కోపం వస్తుందే అటువంటిది మనిషికి రాకుండా ఉంటుందా అందున దుర్మార్గం జరిగిన తర్వాత కనుక ఈ ద్రౌపది యొక్క క్రోధంలో సందర్భం ఉన్నది అడ్డం ఉన్నది అంతేగాని ఊరికే ఏదో వస్తువు కనపడకపోతే కోపం వచ్చినట్టుగా కాదు తాను అడిగింది జరగకపోతే వచ్చే కోపం కాదు ఇది జరిగిన అన్యాయానికి ప్రతీకారం తనకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం వినపడుతుందా వినపట్టలేదా క్లియర్ గా లేదు తనకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం మాత్రమే అడుగుతుందా విధ కనుకనే ఆ విధంగా క్రోధాన్ని చూపించేది అంత క్రోధ మూర్తి అయింది కనుక ద్రౌపదీదేవిలో ఉండేటువంటి క్రోధంలో దోషము లేదు ఉండవలసిందే ఆ సమయంలో క్రోధం ఉండాలి కనుక ఇప్పుడు వాడు మూటగా అయిపోయాడు భీమసేనుడు మెదలకుండా వచ్చి తన వంటశాలలో పడుకున్నాడు ద్రౌపదీదేవి నిశ్చింతగా నిద్రపోయిందండి తెల్లవారు తెల్లవారింది ఇంట తీశకుడు కనపడలేదు వాడు తన తమ్ముళ్ళకు చెప్పాడు అతనికి తమ్ముళ్ళు ఎంతమందో తెలుసునండి నూట ఎనభై ఆరు మంది ఉన్నాడ ఒకళ్ళు ఇద్దరు కాదు అసలు ఉండవలసింది ఎంతమంది అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిలో బతికి వచ్చిన వాళ్ళు నూట ఎనభై ఆరు మిగతా వాళ్ళంతా మరణింపబడ్డారు ఈ బతికి వచ్చిన వాళ్ళు కూడా అప్పుడొకడు అప్పుడొకడు వచ్చి చేరేస్త ఎట్లా చేరారు నేనే నీ తమ్ముడిని నేనే నీ తమ్ముడిని అని చేరాడు నాకెవరూ లేరు కదా అని వాళ్ళందరినీ చేరదీశాడు కొన్ని కొన్ని చోట్ల వ్యాఖ్యానములలో పదకొండు మంది అని ఉన్నది ఆంధ్ర భారతంలో మాత్రం అరవై మంది అని ఉన్నది వాళ్ళు ఎందుకు రాశారో తెలియదు మూల భారతంలో మాత్రం మంది ఉన్నారు అని చెప్పారు వీళ్ళందరూ నత్తనశాలకు చేరుకున్నారండి తీరా చూస్తే నర్తనశాలలో మూటగా పడి ఉన్నాడు మహాబలుడైనటువంటి కీచకుడు ఎన్ని దేశములను జయించాడండి ఒకటి కాదు రెండు కాదు చెట్ట చెవులకి పాంచాల దేశాన్ని కూడా జయించడానికి వెళ్ళినటువంటి వాడు కృష్ణ పరమాత్మను అక్కడ చూచి భయపడి వెనక్కి వచ్చినట్టుగా రాయబడి ఉన్నది అర్థమైందండి కనుక అంత బలశాలి అయినటువంటి వాడు అన్ని దేశములను జయించి తీసుకొచ్చిన మధ్య దేశంలో విలీనం చేశాడు వాళ్ళని అందరినీ సామంతులుగా చేశాడు విరాట రాజుకు ఇంత శౌర్యప్రతాపాలు కలిగినటువంటి వాడు వ్యసన కారణం చేత ఏమైపోయాడండి ఇదే భారతంలో వ్యసనం చేత ధర్మరాజు ఏమైపోయాడో మనకు తెలిసింది ఏమండి స్త్రీలను కోరుకునేటువంటి వ్యసనం చేత ఏమైపోయాడో కీచకుని చూస్తే తెలిసింది కేవలం సంపట పట్లనే వ్యసనం కలిగిన వాడు ఏమైపోతాడో తరువాత తెలుస్తుంది రేపు తెల్లుండిలో మనకు యుద్ధం ప్రారంభం అవుతుంది కదండి విరాట పర్వం అయిపోయిందంటే ఉద్యోగ పర్వం ఉద్యోగ పర్వం ఏమిటి అంటే వాళ్ళు వీళ్ళు సంప్రదింపులు రాయిబారాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి తరువాత భీష్మ పర్వం కనుక దేన్ని ఎక్కువగా కోరుకున్నా కావలసినంత వరకు కోరుకోవడంలో దోషమేమీ లేదు తనదైనటువంటి దాన్ని దేన్నైనా సరే అనుభవించడంలో ఏ దోషము లేదు కానీ తనది కాని దానిని అనుభవించాలి అనుకున్నప్పుడు మాత్రమే వాడు ఏమవుతాడండి పతనం అవుతాడు అని అనుక్షణం భారతం మనకు ఉపదేశం చేస్తూనే ఉన్నది ఇప్పటి వరకు రోజు నుంచి ండి ఖచ్చితంగా వారం రోజులైంది బుధవారం మొదలు పెట్టాం మళ్ళీ బుధవారం ఇంకో బుధవారం వచ్చేటప్పటికి ఈ సమయంలో ఇక్కడ ఉండం గురువారమా ఇరవై కదా గురువారం నాడు అయితే బుధవారం నాడు ఆ గురువారం నాడు మధ్యాహ్నం వెళ్ళిపోతా ఉంటారు కనుక దివ్యాత్మ స్వరూపులరా ఏదైనా ఒక్కటి మాత్రం మనం గమనించాలి భారతం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే సారాంశం మొత్తం పద్దెనిమిది పర్వాలలో అనుభవించటం దోషం కాదు తనది కానిది మాత్రం కోర్రుకోరరాదు ఇది ఒక్కటే మనం గమనించవలసింది ీకుడు కోరుకున్నా అంటే దుర్యోధనుడు కోరుకున్నా ఎవరు ఏది కోరుకున్నా తమది కాని దానినే దానివల్ల ఎంతటి కష్టం హాయిగా బ్రతికేటువంటి ఆ కీచకుడు ఏమైపోయాడు అండి మాంసపు ముద్దైపోయాడు దుఃఖించారు ఆ ఉప కూడా మొత్తం అంతా ఏడ్చి ఏడ్చి చిత్తజేవరికి ఆక్రోషం ఆవేశం కలిగి ఆ ద్రౌపదిని కోరుకున్నాడు ఆ శైరంద్రిని కోరుకున్నాడు దాని మూలంగానే ఆ గంధర్వులు వచ్చి వీడిని చంపారు వీడి మరణానికి కారణం వాడి కోరిక అనుకోలే వాళ్ళు ఎవరనుకున్నారు శైరంద్రి కనుక దీన్ని శ్మశానమునకు తీసుకు వెళ్ళి తగలబెట్టాలి అనుకున్నారండి అనుకున్న వాళ్ళు స్వతంత్రించి తీసుకుపోలా విరాటరాజు గారి అనుమతి కోసం వచ్చారు వాళ్ళు విరాటరాజు కూడా తీసుకువెళ్ళి దహనం చేయండి అన్నాడండి ఎవరు విరాటరాజు ఎవరిని దహనం చేయమన్నాడు అంగీకరించాడు వాళ్ళు అడిగిన దానికి కారణం ఏమంటే సర్వం సహా తనకు కట్టబెట్టి తగ్గిన పనులన్నీ తానే చూస్తూ తనకు ఏ విధమైన కష్టం లేకుండా చూసుకునేటువంటి భావమరదిని ఆవిడ పట్టలైనటువంటి గంధర్వులలో ఒకడు వచ్చి వాణ్ణి పిండి పిండిగా ముద్ద ముద్దగా చేసినట్టు తాను కూడా విశ్వసించాడు భీముడే చంపాడని ఆయనకేం తెలుసండి ఒకవేళ తెలిస్తే ఎందుకు చంపేవరా అని అడుగుతాడు కదా ఎప్పుడైతే ఆ గంధర్వులు ఇంత పని చేశారో ఇక్కడే ఉంటే ఏ క్షణానైనా నా మనస్సు కూడా చెలిస్తే ఏమండి అప్పుడు నాగతేమవుతుంది కనుక ఏవి బయటికి పంపించడం ఉత్తమం ఇదే మాట భార్యకు కూడా చెప్పాడు ఏమని సుధేష్ణ ఆమెను మాత్రం ఈ అంతఃపురంలో ఉంచడానికి వీలు లేదు చాలా ప్రమాదకరమైనటువంటిది సైరంధ్రీ వెంటనే నీవు నీ దగ్గరకు వచ్చిన తరువాత ఆమెను ఇచ్చి ఆమెకు ఎంత ఇవ్వగలేనో అంత ధనాన్ని ఇచ్చి బయటకు పంపించు అంతే తప్ప అంతఃపురంలో మాత్రం ఉంచవద్దు ఉన్నట్టయితే నీ భర్తకు కూడా ప్రమాదం కలగవచ్చు దీనివల్ల సుదేష్ణాదేవికి రెండు విషయాలు తెలిసినాయి ఏమిటి చెప్పండి ముందు ఆవిడ్ని పంపించాలి అన్న సంగతి ఒకటి రెండవది నా భర్తకు కూడా ఈమె పట్ల మనస్సు ఉన్నది ఎందుకంటే ఏం చెప్పాడు విరాట్ రాజు వాళ్ళకేం వయస్సుతో సంబంధం లేదండి కనుక విరాట్ రాజు ఏమన్నాడు నీ భర్త కూడా ఇటువంటి గతి పట్టవచ్చు అంటే వీడు కూడా కోరుకుంటున్నాడేమో లేకపోతే ఎందుకు పడుతుందో గతి వాడికి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉంచకూడదు అనుకున్నది అర్థమైందండి ఈ విరాట్ రాజు ద్రౌపదిని తీసుకువెళ్ళి మీరు శ్మశానంలో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అనేటువంటి అనుమతి ఇచ్చాడు ఆవిడ్ని శ్మశానానికి ఒక యోప కట్టి ఆ స్తంభాన్ని ఒక బండికి కట్టి ఆ బండిలో ఆవిడ్ని తీసుకువెడుతున్నారండి పరమాత్మను ప్రార్థించింది ఎవరిని ప్రార్థించింది పరమాత్మను ప్రా అర్థం కాలేదండి ఒక స్తంభాన్ని ఊప స్తంభం అంటే పెద్ద స్తంభం ఒకటి ఉంటుంది దానికి కట్టేశారు ఆ స్తంభాన్ని ఎక్కడ కట్టారంటే ఓ బండి మీద కట్టారు దేనికోసం కీచుకుని మరణానికి కారణమైనటువంటి ఈ స్త్రీ సజీవ దహనం పొందుతుంది శ్మశానంలో మా చేత అర్థమైందా అండి ఆ విషయం ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఊరేగింపుగా తీసుకెడుతున్నారు సైరంధ్రని ఎంత నీచమైన స్థితి పట్టిందో చూడండి ఒక కులకాంతమాన్యమైనటువంటి విషయమేనా ఎందుకు ఎన్ని కష్టాలు పడుతుందయ్యా అంటే ఒక్కటే కారణమండి భూమిని ఆశ్రయించడం చేత ఆ ద్రౌపదీ దేవి ఎవరని చెప్పుకున్నాం మనం శచీదేవి ఎవరండి ఆవిడ శచీదేవి ఈ ఐదుగురు ఎవరని చెప్పుకున్నాం గుర్తొచ్చిందా ఆ బిలానికి ఉన్న రాయి తీస్తే అందులో నలుగురున్నారు వీడొకడు వచ్చాడు చెప్పుకున్నాం మనం గుర్తుందా అండి కనుక ఆ దివ్యమైనటువంటి శక్తి భూమికి చేరేటప్పటికీ ఏమవుతుందండి భూసంబంధమైనవన్నీ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి విషయవాసనలు అంటారు వాటిల్ని భూసంబంధమైన వాటిల్ని అన్నింటినీ ఏమంటారండి విషయ వాసనలు ఆ విషయ వాసనలను పోగొట్టుకోగలిగిన వాడు వాడు భూమి మీద ఉన్న దేవతతో సమానం ద్రౌపదీ దేవిని కూడా విషయ వాసనలే పట్టి పీడిస్తున్నాయి ఏమిటా విషయ వాసనలు అంటే తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ నేను తప్పక పొందాలి నా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళ యొక్క మరణాన్ని నా కళ్ళతో చూడాలి వారి రక్తంతోనే నా ఈ కేశములు తడవాలి అప్పటికి నేను మరలా ఆశ స్నానం చేయాలి ఇంత కక్ష కలిగి ఉండటం కూడా భూసంబమైన విషయ వాసన ధర్మరాజు చెప్పినటువంటి విషయం ఏమయ్యా అంటే శమము లోకంలో పూజింపబడుతుంది కానీ కోధము లోకంలో పూజింపబడదు ఈ మాట ద్రౌపదికే చెప్పాడు నీ కోపం ఎందుకు రావట్లేదు నీ పౌరుషం ఏమైంది ఎన్ని రకాలుగా వాదించిందని నేను మనం చెప్పుకున్నావా పక్కన భీమసేనుడు కూడా తోడయ్యాడు అయినప్పటికీ వాడి కోపం రాలేదు అంటే లోకంలో పూజింపబడేది ఎప్పటికైనా శమము శమము అంటే అర్థం ఏమిటండి క్షమాగుణము ఆ క్షమాగుణము ఒక్కటే లోకంలో పూజింపబడుతుంది అందుకనే శమధమ కరుణ పదచితానం సాధు సమాగమే ఆ తర్వాత ఏంటో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సంకీర్ణానం అది చింత నాస్తికి ఎన్ని కీర్తనలు రాశారు మహానుభావులు వేదాంత తత్వం అంటే చాలా దివ్యం అన్ని సంస్కృతంలోనే ఉంటాయి ఆ కీర్తనలు కనుక శమము దమము కరుణ వీటిని ఆశ్రయించి ఉండడమే ధర్మం ఆ ఉన్నటువంటి వాడు భూమి మీద ఉన్నా వాడు ఎవరితో సమానం దేవతలతో సమానం అర్థమైందండి క్రోధాలతో నిండి ఉన్నటువంటి వాడు కామ నిండి ఉన్నటువంటి వాడు ఎవరు వాడు స్వర్గంలో ఉన్న ఎవరితో సమానం భూమి మీద ఉన్నవాడితో సమానం స్వర్గం మీద ఉన్న భూమి మీద ఉన్నవాడితో సమానమైన స్థితిలో వాడుంటే భూమి మీదే ఉండి కామ కలిగితే అనుభవించవలసిందే ఎవరైనా అనుభవించవలసిందే ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి తీసుకుడుతున్నారండి శ్మశానానికి తీసుకువెడుతున్నారు వెంటనే ఆ వంటశాలలో కట్టెలకు ఉన్న మసిని ఒంటి నిండాముకున్నాడండి ఎవరు తన నిజ రూపాన్ని బయటకు కనపడకుండా ఎందుకంటే పట్టపగలు అవునా కాదా తన నిజ రూపాన్ని బయటకు కనపడకుండా ఉండటం కోసం ముఖము నుండి పాదముల వరకు ఆ వంట కట్టెలకు ఉన్నటువంటి బూడిదను ఒంటి నిండా పులుముకుని తన చుట్టూకు కూడా బూడిదనే పులుముకుని గోడ దూకి బయటపడినటువంటి భీమసేనుడు శ్మశాన ముందే చేరాడు వీళ్ళకన్నా ఆ శకటం శ్మశాన వాటిక వెళ్లే లోపల ఆ శ్మశాన వాటికలో ఉండేటువంటి ఆకులు లేక మొండి చెట్టు వలే ఉన్న ఒక తాటి చెట్టుని పెకలించి ఊడబెలికాడండి తాటి చెట్టుని ఎవరైనా ఊడపీకవచ్చా అండి ఎన్ని వేళ్లుంటాయి ఎక్కడికి ఉంటాయి చూశారా ఎప్పుడైనా వేళ్ళు మీరు కొబ్బరి చెట్టు ఒకటి తాడి చెట్టు ఒకటి భూమి నుంచి వేరు చేయడం అంత తేలికైన విషయం కాదు నాకు తెలిసినంత వరకు భీమసేనుడు చేశాడు కలియుగంలో కోడి రామ్మూర్తి గారా ఆయన పేరేదో ఉందండి కూడా ఆపేబడ్డా రాజమండ్రి వాస్తవ్యుడు శాకాహారి ఆయన గురించి మా చిన్నతనంలో మేము చదువుకున్న తెలుగు పుస్తకంలో ఉంది కోడరామ్మూర్తి అని ఆ తెలుగు పుస్తకంలో పాఠం చదివాము ఎప్పుడు గుర్తు అది ఒక్కటే అక్కడ ఉన్న తాటి చెట్టుని పెకలించి ఊడబెరికి భుజాన వేసుకుని ఈమెను దక్షిణం చేయడానికి తెచ్చినటువంటి ఉపదేశకులను సంహరించాడండి కేవలం ఒక్క తాటి చెట్టుతోనే సంహరించాడు వాయువరం చేత పుట్టే వాళ్ళు ఎవరైనా సరే ఆయుధాలతో వాళ్ళకేమీ పని లేదు రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి ఏం చేశాడండి శిలాభిష్ ప్రహరత పాత పై సహస్రస వాళ్లతో కొట్టాడు వీడు కూడా అదే పని చేశాడు చెట్లు ఆ చెట్టు ఊడపీకి మొత్తం ఉన్నటువంటి ఉప కీచకులందరినీ సంహరించాడు అడ్డు వచ్చిన వాళ్ళ సైన్యాన్ని సంహరించాడు మొత్తం అంతా శవాల వలెపడి ఉన్నారు గుట్టలుగా ఆమెను విడిపించి నీవు త్వరగా ఆస్థానానికి చేరు నేను వేరు మార్గంలో ఆస్థానానికి వస్తానని భౌపదీ దేవికి చెప్పి ఆమెను విడిపించి ఆస్థానానికి పంపించాడండి కీచకుడు చనిపోయిన తర్వాత ఆ రాత్రికి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సైరందరి తెల్లవారిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఆ స్థానానికి రాల ఆవిడ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నేను ఈ మాట చెప్పాలా ఎదురు చూస్తుంది సు ఏమని బయటికి పో అని చెప్పడం కోసం నీకు ఎంత కావాలంటే అంత ధనం ఇస్తాను నా దగ్గర మాత్రం ఉండవద్దు ఇది చెప్పాలా భీమసేనుడు మరల లోపలికి వచ్చాడు హాయిగా స్నానం చేసి ఆ మసి మొత్తం పోగొట్టుకున్నాడు మామూలుగా వల్లవులుగానే తయారయ్యాడు పట్టపగలే ఇంత దారుణం జరుగుతుంటే దారుణం కాదు జరగవలసిన పని జరుగుతుంటే మొత్తం వాళ్ళందరినీ చంపుతుంటే చూచినటువంటి ప్రజలంతా కూడా నిశ్చేష్ఠులై నిలబడ్డారండి వాళ్ళు ఈ భీమశేను ఏమనుకున్నారయ్యా ఈమె ఐదుగురు గంధర్వ భర్తలలో ఒకడు వీడు ఒక్కడే ఇంత భీభత్సం చేస్తే నలుగురు వస్తే మధ్య దేశమే ఉండదు ఇప్పుడు ఏం పరిస్థితి తెలుసా ఆ సైలెంట్లీ రోడ్డు మీద నడిచి వస్తుంటే ఒక్క పురుగు ఉంటే ఒత్తు పురుషులే కాదు స్త్రీలు కూడా పారిపోతున్నారు ఎవరు ఉండేటల్లా నలుగురు కలిసి మాట్లాడుకునే స్థితి లేదు అన్నారు చాలా చక్కగా చమత్కారంగా వర్ణించారు సభకు చేరింది సైరంతిధేష్ నాదేవి చెప్పింది నీ భర్తలు మహాబలవంతులు నా తమ్ముడు మరణించినందుకు నేను చాలా దుఃఖపడుతున్నాను నీకృతంగా నా తమ్ముడు మరణించాడు కేవలం నా తమ్ముడు ఒక్కడే అని నేను అనుకుంటే ఉపకీచకులైనటువంటి వాళ్లను కూడా అందరినీ సంహరించేశాడు ఆ గంధర్వుడు మళ్ళీ ఎవరికీ కనబడలేదట కనుక అమ్మా నీవు ఇక్కడే కనుక ఉంటే ఇంకా ఎవరికి పురాణముల మీదకు వస్తుందో కారణం ఏమంటే సుఖ సౌందర్యాదర్శయ పురుషం కామ సహజం అని శాస్త్రం చెబుతున్నారు దివ్యమైనటువంటి సౌందర్యం కలిగిన స్త్రీ ఎక్కడ కనబడినా ఏ పురుషునికైనా కామతత్వము క్షణించటం సహజం దాన్ని తనకు తాను సమాధానం చెప్పుకుని నేను పని చేయకూడదు అనుకున్నవాడు గొప్పవాడు ఈ మాట చెప్పింది సుకేష్ణా దేవేనండి చాలామంది ఆ ఉద్దేశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ మీద పడి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ చోటు ఉన్నా సరే రాసుకుంటూ పూసుకుంటూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ లేకపోయినా నిలబెట్టి పలకరించి వాళ్ళతో పరిచయం లేకపోయినా గంటల తరబడి కదలకుండా నిలబెట్టే వాళ్ళు ఉంటారు ఎంతోమందిని చూశామండి ఇవన్నీ కూడా చెప్పలత్వము ఆయా సమయాలలో అవతల ఉన్నటువంటి జీవి మానసికంగా ఎంత కుంగి కృషించిపోతుంది అనేటువంటి ఆలోచన వాడికి ఉండదు నేను అనుచితంగా ప్రవర్తిస్తున్నానేమో అనేటువంటి ఆలోచన ఉండదు పదహారేళ్ళు వచ్చిన తర్వాత తల్లి దగ్గర కూడా దూరంగా నుంచుని మాట్లాడాలి అన్నారే పర వద్ద మనం ఎలా ఉండాలండి ఏ విధంగా ప్రవర్తించాలి నిప్పు కనబడితే మనం ఎట్లా పెడతాం దగ్గరకు వెళతామా ముట్టుకుంటామా ఆ విధంగానే ప్రక్కనించి వెళ్ళాలి తప్ప ఆ విధంగా ఎవరు ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే గంధర్వుడు ఖచ్చితంగా వస్తాడు ఎవడా గంధర్వుడు భీమసేనుడు అర్థమైందా అండి వచ్చాడు ఇప్పుడు ఆ శైలంద్రికి ఎంత రక్షణ కల్పించాడండి నిజంగా వాడు చేసిన సాహసం ఎంత గొప్పది ఎంత ధైర్యంతో పనిచేశాడు కేవలం బలం అనేది అతడికి సహజం వాళ్ళను చంపడం అనేటువంటిది ఆశ్చర్యమేమీ కాదు కానీ గోడ దూకి పట్టపగలు శ్మశానంలోకి వెళ్ళి వాళ్ళని అందరినీ సంహరించడం అనేటువంటిది అతడు చేసినటువంటి తెగింపు ఏ క్షణంలో అయినా ఎవరైనా చూచి ఇతడే భీమసేనుడు అని గుర్తుపడితే ఏమయ్యేదండి కనుక అంత ధైర్యం చేశాడు సాహసం చేశాడు సాధ్యమైనంత వరకు తనను తాను కప్పిపుచ్చుకుని వాళ్ళని అందరినీ సంహరించి మళ్ళీ క్షణకాలంలో ఎక్కడికి చేరాడు వంటశాలకు చేరాడు అంత ప్రమాద స్థితి నుండి ఆ ద్రౌపదిని తప్పించాడు రక్షించుకున్నాడు కులకాంతను రక్షించని భర్త భర్త కాదు అని చెప్పింది కనుకనే అంత సాహసం చేశాడు పరపురుషుడు కూడా ఎప్పుడు పరస్త్రీతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో శాస్త్రం చెప్పిందండి కారణం ఒక స్త్రీకి మాత్రమే కాదు పురుషుని కూడా చెప్పింది స్త్రీ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అండి అధోముఖి అన్నారు వరపురుషునితో మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కిందకు చూచి మాట్లాడాలి అట్లాగే పురుషుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు పార్శ్వముఖేనా అని చెప్పారు ప్రక్కకు చూస్తూ మాట్లాడాలి కాని ఆమె ముఖంలో ముఖం పెట్టి చూసే అర్హత ఏ పురుషుడికి ఒకవేళ చూడగలిగితే చూడవలిసి వస్తే మాతృభావన చేసి మరలు వాడు భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడండి ప్రకాంత లడ్డం మాతృభావన చేసి మరలు వాడు ఏ స్త్రీని చూసినా ఎవరు కనపడాలి మా అమ్మ కనపడాలి అలా కనబడినప్పుడు వాడు పురుషుడు అని పిలుచుకుంటాడు పన్నెండు సంవత్సరాల పాటు వదిన గారితోనే ఉన్నాడు లక్ష్మణుడు రామాయణంలో ఉన్నాడా లేదా అండి వాళ్ళకి సేవ చేస్తున్నాడా లేదా ఆ లక్ష్మణుడు వదిన గారి నగల మూట చూపిస్తే ఆ రాముడు చేతికిస్తే ఏమన్నాడండి నాహం జానామి కేయూరాణి నాహం జానామి సర్వాభరణి అహమే నూపురాణి నిత్యం పాదాభివందనం అన్నాడు ఏమి పురుషత్వం అండి అంతకాలం ఆవిరతోనే ఉండి వాళ్ళిద్దరు సేవ చేస్తున్నటువంటి అతడు కూడా కనీసం పాదాలు తప్ప పైకి చూడలేదు అంటే లక్ష్మణుడికి మనం ఏం చేయాలండి రాముడికి ఒక్కడికి కాదు కట్టించవలసింది గుడి లక్ష్మణుని దేవాలయం కూడా ఉండాలి కాకపోతే మనం ప్రత్యేకించి ఎందుకు కట్టట్లేదంటే వీడితో పాటు వాడు ప్రతి గుళ్ళో ఉంటాడు కదా ప్రత్యేకించి అయితే వాడికి ఒక్కటే గుడి ఇప్పుడు అన్ని గుళ్ళు వాడివే కదా అని ఉద్దేశంతో నమస్కరిస్తున్నాం ఒకవేళ రాముణ్ణి తలుసుకున్నా ఒక్క రాముణ్ణి తలుసుకోం హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండరామచంద్ర ప్రభువునకు ఒక్కళ్ళు అన్నారు అండి ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారు అదేందండి మహానుభావుడు ఆయన ఒక్కడే అన్నది అది చెప్పండి రామచంద్ర ప్రభుకి చాలామంది అంటూ ఉంటారు ఏమండి ఇవాళ మీరు కీలివ్వలేదే అని మొట్టమొదటి నన్ను అడిగింది అంటే మస్తానయ్య గారని గుంటూరులో ఉంటాడు శర్మగారు ఇవాళ కీలు ఇవ్వలేదు ఎందుకంటే చిరికి అని అంటున్నా అలవాటు నేను ఒక్కడనే అనుకున్నా మా అనురాధ గారు కూడా పొద్దునట్లాగే అన్నారు వారే నేను ఒక్కడనే కాదు అని నాకు అర్థమైంది ఏమండ అంత భయపడింది సుధేష్ణ ఎవరి పట్ల సైరద్రి పట్ల ద్రౌపది పట్ల కనుక నువ్వు ఉండడానికి వీలు లేదమ్మా నీకు ఎంత ధనం కావాలి అంటే అంత ధనం ఇస్తాను ఎన్ని రకములైన వస్త్రములు కావాలంటే అన్ని వస్త్రములు తీసుకుని వెళ్ళవచ్చు కానీ నువ్వు క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోవలసింది నేను ఆజ్ఞాపించడంలా అర్జిస్తున్నాను ఎందుకంటే నా భర్తను నేను బ్రతికించుకోవాలి ఏ పురుషుడైనా సౌందర్యవతి అయిన స్త్రీని చూస్తే మనస్సు చెల్లిస్తుంది నీ సౌందర్యము సామాన్యమైన సౌందర్యము కాదు అటువంటి స్థితిలో ఎంత వయస్సు ఉన్నా నా భర్త కూడా మనస్సు చెల్లించవచ్చు అంటే నీ భర్తలు ఏం చేస్తారు ఆ తర్వాత నా పసుపు కుంకుమలు ఏం కావాలి అందువల్ల నువ్వు వెళ్ళి తల్లి అని ప్రతిభలాడింది అమ్మ గడువు కాలము దగ్గరకు వచ్చింది ఇంకా కేవలము పంతొమ్మిది రోజులు ఉన్నది ఆ ఇరవై ఒక్క రోజుల్లో కూడా రెండు రోజులు గడిచిపోయింది ఇంకా ఎంత కాలం ఉందండి పంతొమ్మిది ఈ పంతొమ్మిది రోజులు అతి త్వరగా నేను పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను ఈ పంతొమ్మిది రోజులకు మాత్రం నాకు అనుమతి ఇవ్వవలసింది రెండు కారణాల చేత నేను నిన్నున్నాడు అడుగుతున్నా ఎందుకంటే నాకు గడువు పూర్తి కావాలి నా భర్తలను చేరుకోవడానికి ఆ కారణం చేత ఒకటి మొట్టమొదటి కారణం ఏమంటే నీవు ఎంతకాలమైనా ఇక్కడ ఉండవచ్చు అని నీవే మాట ఇచ్చావు నాకు నన్ను చేర్చుకునే రోజు వాటి రోజున నీ అంతటా నువ్వు వెళ్ళిపోమంటే మాట తప్పిన దానవు అవుతావు నీకు ఆ దోషం తగలటం నాకు ఇష్టం లేదు మాట తప్పితే దోషం వస్తుందా రాదా అండి వస్తుంది కనుక ఆ దోషం నువ్వు పొందడం నాకేమీ ఇష్టం లేదు అందువల్ల నన్ను మన్నించి నన్ను అతడు కోరుకున్నాడు కనుక మరణించాడు నీవు ఆశవం కోసం నన్ను పంపించే రోజునే చెప్పాను అతడి మాట సక్రమంగా లేదు చూపు సక్రమంగా లేదు చేత కూడా సక్రమంగా లేదు కనుక నేను వెళ్ళను అని చెప్పాను నన్ను నా ఐదుగురు భర్తలు కాపాడుతూ ఉంటారు గంధర్వులు అని చెప్పాను నీకు చెప్పాను అతడికి చెప్పాను ఇందులో నా దోషం ఏమైనా ఉన్నదా ఎంత చెప్పినా వినలేదు కనుకనే అతడు మృత్యువాత పడ్డాడు మృత్యువాత కాదు అపమృత్యువాత పడ్డాడు కనుక నా జోలికి ఎవరు రానంత వరకు ఎవ్వరికి ఏ ప్రమాదం లేదు ఇహ మీద ఒకవేళ నా భర్తలు వచ్చినా నాతో మాట్లాడరు నేను వారికి ఇక్కడి నుండే ప్రార్థిస్తున్నా ఈ గడువు పూర్తి అయిపోయి నేను బయటపడేంత వరకు మీరు ఎవరి పట్ల ఏ అఘాయిత్యము చేయవద్దు అని నేను ప్రార్థిస్తా మనస్సులోనే ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్లే అవకాశం లేదు ఈ పంతొమ్మిది రోజులు గడిస్తే మేము ఐదు ఆ ఐదుగురు భర్తలు నన్ను కలుస్తారు నన్ను తీసుకువెళ్ళిపోతారు వెళ్ళిపోతానే అప్పటిదాకా మాత్రం నేను ఇక్కడ నుండి కదిలే అవకాశం లేదమ్మా దయచేసి మీరు అంగీకరించవలసింది ఒక దుర్మార్గుడు మరణించాడే కాని సన్మార్గుడు నా మరణించలేదు దోషము నా పట్ల ఆపాదించి నన్ను వెళ్ళమంట న్యాయం కాదు తప్పు చేసింది వాడు శిక్ష అనుభవించింది కూడా వాడు వాణ్ణి ఆశ్రయించి నన్ను శ్మశానంలో తగలబెట్టమని అనుమతి ఇచ్చాడు నీ భర్త వెళ్ళి మీ ఇష్టం మీరేం చేస్తారో చెయ్యండి అన్నాడు అయినా నీ భర్త పట్ల నాకేమీ ఆగ్రహం లేదు కారణం ఏమంటే గడువుని అనుసరించి సంవత్సర కాలం నేను భర్తలను చేరుకునే అవకాశం లేకపోతే ఈ దీనురాలను తన ఆస్థానంలో తన భార్యకు సేవకురాలుగా ఉంచి అనుమతించి భోజనం పెట్టినటువంటి వాడు కనుక అతడు భయపడి చెప్పాడే గాని భంగపడి చెప్పలేదు కనుక నేను నీ భర్తనేమి చెయ్యను నా భర్తలు కూడా నీ భర్త జోలికి రారు నీవు ఏమీ భయపడవలసిన పని లేదమ్మా కానీ నన్ను మాత్రం వెళ్ళమని అనవద్దు క్షమించి కొంతకాలం ఈ పంతొమ్మిది రోజులు గడువు మాత్రం నాకి ఆ తర్వాత నువ్వు ఉండమన్నా నేను ఉండను వీళ్ళిపోతా ఏం మాట్లాడలేకపోయిందండి కారణం ఏమంటే సహేతుకం వ్యాజేన భాషయతి ఆ ద్రౌపదీ దేవి ఎట్లా మాట్లాడింది అంటే సహేతుకం ఒక పద్ధతిని అనుసరించి మాట్లాడింది దాని నుంచి తప్పించుకునేటువంటి వ్యాజం కారణమేమి కనబట్టలేదు అందువల్ల ఏం సమాధానం చెబుతుందా సుధేష్ణ జాగ్రత్తగా మాత్రం ఉండవమ్మా అని చెప్పింది అంతకన్నా ఇంకేం చెప్పలేదండి ఒక్కసారి మనం హస్తినాపురం పెడదాం ఇక్కడ ఏమైపోయిందో తెలిసింది కదా ఈ ఈ విరాట రాజుగారి పరిస్థితి ఏమైపోయిందంటే దీనాతి దీనమైపోయింది ప్రాణము లేని శరీరము ఎంతో విరాట రాజు కూడా ఇప్పుడు అంటే ఎందుకంటే ఇప్పటిదాకా ధైర్యం సాహసం హాసం ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఉండడానికి కారణం కీచుకుడే వాడి దుర్మార్గ బలంతో కానీ సన్మార్గ బలంతో కానీ మొండి బలంతో కానీ అన్ని దేశాలను జయించి అనేక రత్న మణిరాశులను సంపదలను ఇవన్నీ మత్స్య దేశానికి కట్టబెట్టి తాను ఉంటున్నాడు అర్థమైందండి ఇవాటి రోజున అలా జయించి తనకు బాసటగా ఉన్నవాడు మిగిలిన రాజులంతా ఈ విషయాన్ని తెలుసుకుని తన మీద దండయాత్రకు వస్తే నా పరిస్థితి ఏమి అనేటువంటి దిగులుతో కిన్నుడై ఎప్పుడు చూసినా తలదించుకునే ఉంటున్నాడు అనేక రకాలుగా ప్రయత్నం చేసి కొంకుబట్టు అతడికి ఆనందాన్ని కలిగించడానికి అనేక రకాలైనటువంటి విశేషాలను చెప్పాడు సిపి చక్రవర్తి గురించి చెప్పాడండి విరాట్ మహారాజా నీ యొక్క కీర్తి ప్రతిష్టలు సామాన్యమైనవి కాదు నీవు మాకందరికీ చేసినటువంటి సేవ ఉన్నదే ఆ ధర్మరాజు కొలువులో ఇంతకాలం పని చేసినటువంటి ఆరుగురిని నీవు నీ కొలువులో ఉంచావు నన్ను నీ కొలువులోనే ఉంచుకున్నావు ఏమండి ఆ బృహన్నలు కూడా ధర్మరాజు గారి ఆస్థానం వాడే వల్లవుడు ఆస్థానం వాడే ఇటువంటి వాళ్ళందరూ కూడా నీ ఆస్థానంలో ండి బతుకుతున్నావంటే నువ్వు ఎవరితో సమానమయ్యా అంటే మాకు ఆ ధర్మరాజుతో సమానం నీవే ఇట్లా దిగులు పడితే మా గతంతా ఏమైపోవాలయ్యా కనుక నీవు సంభాళించుకో తప్పు చేసిన వాడు అయినా అనుభవించవచ్చు పరలోకంలో అయినా అనుభవించవచ్చు అని ధర్మశాస్త్రం చెబుతున్నది ఎక్కడ అనుభవిస్తాడో అనుభవించే వాడికి ఏమీ తెలీదు ఎవరికి తెలుస్తుంది చూచిన వాడికి తెలుస్తుంది అవునా కాదా అండి వెళ్ళిపోయిన వాడికి ఏం తెలుస్తుంది అనుభవించింది ఆ అనుభవించేవాడు ఒకవేళ వెళ్ళిపోకపోయినా కష్టాలు అనుభవించిన భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు అనుకుంటాడు తప్ప నేను పాపం చేశాను ఆ పాపానికి తగినటువంటి ఫలితాన్ని ఈ కష్టరూపంలో అనుభవిస్తాను అని ఎంతటి వేదాంతి కూడా అనుకోడు అర్థమైందా శిబి చక్రవర్తి ఎంత దాన ధర్మాలు చేశాడు నీవు సామాన్యుడు కాదు శిబి అంతటి అర్థమైందండి ఒక డేగ కోసం శిబి చక్రవర్తి కాటాలో కూర్చుని తూకటం కోసం తన మాంసములను శరీరాన్ని తాను బ్రతికి ఉండి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి ఎవడైనా చేస్తాడండి చిన్న బ్లేడు తెగితేనే వాడు హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించి కార్పొరేట్ హాస్పిటల్ మళ్ళీ ఆర్ఎంపి దగ్గర కూడా వెళ్ళడు బ్లేడు తెగితే అటువంటి స్థితిలో తన శరీరాన్ని తానే తను చూస్తూ ముక్కలు ముక్కలుగా చేసి ఆ త్రాసులో వేసి పావురాన్ని తూచడం కోసం ప్రయత్నం చేశాడు ఎంత వేసినా తోగకపోతే తానే కూర్చున్నాడండి అర్థమైందా అంత త్యాగం చేశాడు శరీరాన్ని గురించి అతను లెక్క పెట్టలేదు కనుక నీవు కూడా సాధారణంగా వచ్చేటువంటి ఈ బాధలను లెక్క పెట్టకూడదయ్యా దేశం వేరు ఆత్మ వస్తువు వేరు దేశము ఎప్పుడు ఆత్మ తొడుగుకున్నటువంటి వస్త్రము వంటిది శరీరం ఎట్లయితే కప్పుకోవడానికి వస్త్రాన్ని ధరిస్తామో ఆత్మ కూడా ఒక వస్త్రాన్ని ధరిస్తోంది అది దృశ్యమానము అయ్యేది కాదు ఎందుకంటే కంటికి కనబడే ఏ వస్తువైనా నశిస్తుంది తప్ప ఉండదు ఆత్మకు నాశనం లేదు గనుక అది ఈ చర్మచక్షువులకు కనపడదు ఈ శరీరం ఎటువంటిది ధరించిన వస్త్రం లాంటిదయ్యా ఈ మాట కృష్ణ పరమాత్మ కన్నా ముందు చెప్పిన వాడు ఎవరండి ధర్మరాజే ఎవరికి చెప్పాడు విరాట రాజుకు చెప్పాడు నీవు అంగీకరిస్తే పాచికలు ఆడుకుందామయ్యా కాస్త మనస్సు పక్కకు వెళుతుందేమో ఆడటం మొదలు పెట్టాడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు రోజులు గడుస్తున్నాయా ఆ హస్తినాపురంలో వాళ్ళు ఈ వెతకడానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారండి ఒక్కడికి కూడా కనబడలేదు మొత్తం అంతా వెళ్ళిపోయి రాజా కొండలు గుట్టలు పుట్టలు పొదలు లతా నికుంజములు సముద్రములు అన్నీ వెతికామయ్యా జనపదాలను వెతికా వాళ్ళు ఏ దేశంలో ఎక్కడ ఉన్నారో ఎక్కడా కనపడలేదు ఈ అరణ్యవాసం చేత వాళ్ళు బాధ కలిగి ఆరుగురు కలిసి మరణించి ఉంటారు అని మేము నిర్ణయం కనుకనే తిరిగి వచ్చామయ్యా మాకు కూడా భార్యా పిల్లలున్నారు కదా అందుకని ఇంటికి వచ్చామన్నారు ఒక్కడు మాత్రం చెప్పాడండి ఏమని చెప్పాడో తెలుసునా అయ్యా నేను మత్స్య కూడా వెళ్ళాను ఆ మత్స్య దేశంలో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు మహాబలశాలి అయినటువంటి కీచకుణ్ణి ఒక గంధర్వుడు వచ్చి చపాతీ పిండి చేసినట్టుగా చేశాడు ఎట్లా వాడు ఏం చేస్తాడు పిండి కలిపి కలిపి దాని మీద పెట్టి గుద్దుతూ ఉంటాడు వాడు ముద్ద ముద్దగా చేస్తాడు మాంసపు ముద్దగా చేశాడు ఒక గంధర్వుడు అంతేకాదు ఒక స్త్రీకృతంగా అతడికి ఆ గతి పట్టింది అతిలోక సౌందర్య రాసి ఆమె ఆమెను దహనం చేయడానికి ఉపకీచకులు తీసుకువెడుతుంటే ఆ గంధర్వుడే వచ్చి వాళ్ళని సంహరించి ఆమెను విడిపించాడు గంధర్వులు మాత్రం కనపడటం లేదట ఆవిడ భర్తలు ఐదుగురట ఆ ఐదుగురు గంధర్వులట వాళ్ళు ప్రచ్ఛన్నముగా ఉండి కాపాడుతూ ఉంటారట ఈ విషయాలన్నీ కూడా ఆ మత్స్య దేశంలో ఉన్న ప్రజలు చెప్పుకుని గడగడ వడికిపోతున్నారు ఎవరు కనబడినా సరే గంధర్వుడ భయాన్ని పొందుతున్నారయ్యా అటువంటి స్థితిలో ఉన్నది ఆ మత్స్య దేశం నాకేదో సందేహం కలిగింది ఆ సందేహాన్ని మీకు వెళ్ళిపుచ్చాను మీరు దాన్ని గురించి ఆలోచించి నిర్ణయించుకుని మీ కర్మను మీరు ఆచరించవలసింది అని ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళాడ ఈ కౌరవులు మొత్తం వ్యతికి పంపించింది ఎవరిని ్రాహ్మణులనే పంపించారు ఎందుకంటే చెప్పుకున్నా మనం ఎక్కడికైనా చొచ్చుకునే లోపలికి వెళ్ళగలిగిన అర్హత ఎవరికి ఉన్నది అంటే బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది అన్నాడు ఆ కారణంచేత వాడు మొత్తం విషయాలు చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడండి ఆ వెళ్ళిపోయినటువంటి అతడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ దుర్యోధనాధులు మొత్తం అందరినీ సమావేశపరిచారు దుష్ట చతు ఖచ్చితంగా పాండవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని తెలిసిందండి ఎక్కడ ఉన్నారు పచ్చదేశంలో విరాట రాజు వద్ద ఉన్నారు మొదటి నుంచి విరాట రాజు కూడా మనకు వ్యతిరేకంగానే ఉన్నాడు అంతేకాదు విరాట రాజుకు అతి బలమైనటువంటి కుడి భుజము ఎవరయ్యా అంటే కీచకుడై అంత బలశాలి అయి ఎన్నో దేశములను జయించి మత్స్యరాజును కేవలం సింహాసనం పైన కూర్చుండబెట్టి సకలమైనటువంటి కృత్యములు నిర్వర్తించగలిగిన గొప్ప బలశాలి సూత చాతికి చెందినటువంటి కీచకుని సంహరించినవాడు బలశాలి అయిన భీమసేనుడు తప్ప ఇంకా ఎవడు గంధర్వులు కాదు ఎవరు కాదు ఒక స్త్రీ కృతంగా అని చెప్పారే అతిలోక సౌందర్య రాశిట అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు ఆ సౌందర్య రాశి ద్రౌపది కాక ఇంకా ఎవ్వరూ కాదు ద్రౌపది కన్నా మిక్కిలి మించి సౌందర్యం కలిగిన వారెవ్వరూ లోకంలో లేరు కనుక తీస కూడా ఆమెను ఉంటాడు ఖచ్చితంగా స్త్రీలోలుడైనటువంటి వాడు కీషకుడు ఆ కారణం చేతనే భీమసేనుడు వాణ్ణి తెలియకుండా సంహరించి ఉంటాడు గంధర్వుడు అనే పేరుతో ఇదంతా మాయా కనుక పాండవులు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు ఇప్పుడు విరాట మీద మనం యుద్ధాన్ని ప్రకటించాలండి ఆ యుద్ధాన్ని ప్రకటించి ఆ పాండవులను బయటపెట్టి మరల పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపి ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపితే ఈ సర్వం సహ రాజ్య సంపద మొత్తం ఎవరిది నాది అన్నాడు ఎవరడి దుర్యోధనుడు వెంటనే త్రిగర్త దేశానికి రాజు అయినటువంటి సుశర్మ అనేవాణ్ణి పిలిపించారంట కారణం ఏమంటే త్రిగత్త దేశం మత్స్య దేశానికి ప్రక్కనే ఉన్నది వాళ్ళిద్దరికీ ఎప్పుడూ వైరమే కానీ త్రిగత్త దేశాధీశుడైనటువంటి సుశర్మ గొప్ప బలశాలి మేధావి కూడా ఈ కీర్చకుడు ఎన్నిసార్లు యుద్ధం చేసిన యుద్ధంలో గెలిచిన అంటే సుశర్మ కానీ సుశర్మ ధర్మ నిరతుడు ఆ కారణం చేత తనకు తానుగా మత్స్య దేశంపైకి యుద్ధానికి రాలేదు ఇప్పుడు సుశర్మను ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టి అతడిని మనవైపుకు తిప్పుకుని అతని చేత మత్స్య దేశం మీదకి యుద్ధాన్ని ప్రకటించాలి ఈ వ్యూహము చెప్పింది ఎవరయ్యా అంటే శకుని ఎవరండి చెప్పింది వాడు చెప్పేవన్నీ అట్లాగే ఉంటాయండి కుటిల నీతి అశకుని చెప్పాడండి విరాట రాజుకు ఉన్నటువంటి ధనము అత్యంత అధికమైనటువంటి ధనము గోధనము ఈ గోధనము విరాట రాజు వద్ద ఎక్కడ ఉన్నదో ముందు తెలుసుకో తెలుసుకుని ఒకే దిక్కులో ఉన్నదా రెండు మూడు దిక్కులలో ఉన్నవా నాలుగు దిక్కులలో ఉన్నవా అది తెలుసుకున్న తరువాత మన వ్యూహాన్ని ముందుకు నడుపుదాం గూఢచారులను పంపించారు రెండు ప్రక్కల మాత్రమే ఆ గూధనమంతా ఉన్నది అన్న సంగతి తెలిసింది ఏమిటా రెండు ప్రక్కలు అంటే దక్షిణము ఉత్తరము అర్థమైందండి ఇప్పుడు మనకు తెలిసింది కనుక సుశర్మ చేత దక్షిణ దిక్కున ఉండేటువంటి గోగణమునంతటిని అపహరింప చేయాలి యుద్ధాన్ని ప్రకటించకూడదు అర్థమైందా అండి యుద్ధాన్ని ప్రకటిస్తే ఏమవుతుంది ఓ మైదానంలో నిలబడాలి శకుని చెప్పిన మాట ఇది ఆ మైదానంలో యుద్ధం చేస్తారు పాండవులు అక్కడే ఉన్నారని కదా మన ఊహ ఆ పాండవులు అక్కడే ఉన్నట్లయితే సుశర్మ కాదు కదా వాడి తండ్రి యుద్ధానికి వచ్చిన జయలక్ష్మిని పొందే అవకాశం లేదు ఎప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తే పాండవులు అక్కడే ఉన్నట్లయితే యుద్ధాన్ని ప్రకటించకుండా వాడి వద్ద ఉన్న గోధనాన్ని అపహరించామనుకోండి అప్పుడు విరాట రాజే యుద్ధానికి వస్తాడు అర్థమైందా విరాటరాజు యుద్ధానికి వచ్చాడు అంటే ఆ విరాట రాజుతో పాటు పాండవులు కూడా వస్తారా అక్కడే మనం బయట ఒకవేళ వాళ్ళు యుద్ధానికి రాకపోతే ఏ రోజున సుశర్మ అర్థం అయిపోందండి చెప్పేది వ్యూహం మొత్తం ఏ రోజున సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడో ఆ మరుసటి రోజున మనం ఉత్తరం వేపు నున్న గోవులను అపహరిద్దాం మొత్తం సైన్యమంతా దక్షిణం వైపుకు వెళుతుంది కనుక ఖచ్చితంగా అంతఃపురంలో ఉన్న పాండవులు ఇంతకాలం తనను కాపాడినటువంటి విరాటరాజు ధనాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా బయటకు వస్తారు కలుగులో ఉన్న పామును బయటకు లాగి దాన్ని ఏ విధంగా సంహరించాలో ఆ విధంగా సంహరించాలి ఎలా సంహరించాలి అంటే తల ఎత్తలేని స్థితిలో సంహరించాలి ఒకవేళ సొగం చంపావనుకో ఓ అల్లుడా ఆ పాము సొగం తెగినా నిన్ను పగబట్టి తెంచుతుంది అది గుర్తుపెట్టుకు చంపడం ఎట్లా చంపాలి ఇక మళ్ళీ లేవకుండా చంపాలి పాముని కొడితే ఎత్తగానే దాని పగ ఆ పాముకు లక్షణం ఉంటుంది వీడి కథ చెప్పాడు శకుని ఎవరికి దుర్యోధనుడికి పాము తనను ఎవడు చంపాడో వాడి రూపాన్ని తన కనులలో నింపుకుంటుంది అట్టండి ఖచ్చితంగా ఫోటో లెంగ్స్ పాము దగ్గరే ఉంటాయి తరువాత అది సరిపోయిన తర్వాత దానికి సంబంధించిన పాము వచ్చి ఆ కళ్ళల్లో చూస్తుంది ఎవరు చంపాడో వాడి బొమ్మను గుర్తుపెట్టుకుని వాడిని వెతుకుతుందట పగబడుతుంది అన్నారు అర్థమైందండి శత్రుత్వం అందుకని పాము పగ సంవత్సరాలు వదిలిపెట్టదు అని చెప్పారు కనుక ఆ సర్పాన్ని మనమే కలుగులో నుంచి బయటికి లాగాలి లాగిన తర్వాత ఏం చేయాలి లేవకుండా సంహరించాలి ఏదో దెబ్బగొట్టి పొరపాటున వదిలేసావా అదేం చేస్తుంది నిన్ను పడగొడుతుంది జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి మామ భయా నువ్వు చెప్పింది చాలా బాగుందయ్యా ఎంత నిన్ను మేనమామగా పొందినటువంటి నేను నా జన్మ సార్థకం అదృష్టవంతుడు ఏమంటే తప్పుడు మార్గాలు చెప్పేవాడు గొప్పవాడని ఎవడు భావిస్తాడు దుర్మార్గుడు మూర్ఖుడు కలుడు వాళ్ళు ముగ్గురు ఆ అరుంధీ చెప్పింది కదండీ ఏమని చెప్పింది పోగాలము దాపురించిన వాడు దీప నిర్వాణ గ్రంథమును కనరు వినరు మూర్కొనరు అని చెప్పింది వీడి కూడా సమయం ఆసన్నమైంది ఆ కారణం చేతనే వాడు ఎవరు చెబితే వింటాడు మేనమామ ఇప్పటి రోజున వాడికి ఎట్లా కనపడుతున్నాడు బ్రహ్మాండంగా కనపడుతున్నాడు నువ్వు నాకు మేనమామగా దొరకటం నేను ఎంతో అదృష్టవంతుండే పాదాల మీద నమస్కరించాడు శకునికి కర్ణ నా మేనమామ చెప్పినటువంటి విషయం అర్థమయ్యింది కదా కనుక సుశర్మకు కబులు చేయవయ్యా సుశర్మ వచ్చాడండి సుశర్మను కూర్చుండబెట్టి వాణ్ణి తన వైపుకు తిప్పుకోవడానికి వీడికి నాలుగు రోజులు పట్టింది ఎవరిని ఈ పంతొమ్మిది రోజుల్లో ఎన్ని రోజులు అయిపోతున్నాయండి ఈ సమాలోచన చెయ్యడానికి మూడు రోజులైతే సుశర్మను తన వైపుకు తిప్పుకోవడానికి నాలుగు రోజులైతే ఇంకా మిగిలిన రోజులన్నీ పన్నెండు రోజులు మిగిలినాయండి నిమిషాలు సహా లెక్కబడుతున్నాడు ఎవరు ధర్మరాజు సమయం ఎప్పుడు బయటికి వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అప్పుడప్పుడు రహస్యంగా కలిసిన సమయంలో సహదేవుడైతే అన్నా సమయం అయిపోయిందని కూడా చెప్పాడు ఎట్లా అయిపోయిందిరా అన్నాడు అమాయకంగా ధర్మరాజు అధిక మాసాలతో లెక్క వేసుకుంటే అయిపోయింది అన్నాడు అధిక మాసాలు లెక్క లేదు అని ఒకవేళ కౌరవులు అంటే ఇంకా ఎన్ని రోజులు అన్నా దగ్గరలో పడ్డామన్నాడు ఇలా అనేక రకాలుగా తమ్ముళ్ళుతో కలిసినప్పుడు రహస్యంగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు రోజులు గడియలు నిమిషాలతో సహా లెక్క పెట్టుకుంటున్నారు ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా ఖచ్చితంగా మీరు పరిపూర్ణం చేస్తారు అనేటువంటి వరం మాత్రం ఇచ్చాడు యమధర్మరాజు ఇచ్చాడా లేదా తాను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం చేత యమధర్మరాజు ఇచ్చాడు వరం కనుక దివ్యాత్మస్వరూపులరా ఆ విధమైనటువంటి స్థితిలో సుశర్మను అంగీకరింపజేసి నీవు వెళ్ళి దక్షిణం వైపు గోవులను అపహరించవయ్యా సుశర్మ అంగీకరించాడు ఏమిటయ్యా వాడు అంగీకరించడానికి కారణం ఇప్పటి వరకు ఆ కీచకుని చేత సంపాదింపబడి మధ్య దేశముతో కలిసిన అన్ని దేశములతో కూడుకుని ఉన్న ఆ రాజ్యాన్ని నీవు సగము నేను సగము తీసుకుందాం ఇది ఒప్పందం అర్థమైందండి ఇంత ఒప్పందం చేసుకుని దుర్యోధనుడు ఆ సుశర్మను ఒప్పించాడండి ఒప్పించి దక్షిణం వేపునున్న యుద్ధాన్ని మాత్రం ప్రకటించవద్దు దక్షిణం వైపునున్న గోగ్రహణాన్ని ఆ గోవులను నీ ఉగ్రహించాలి వాటిల్ని తోలుకుపోవాలి అప్పుడు దానంతరం యుద్ధం వస్తుంది అపహరించడానికి ఇష్టపడలేదు మొదటి నుంచి సుశర్మ కారణం ఏమంటే ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు అని చెప్పాం కానీ ఇప్పుడు ఒప్పుకున్నాడు నాలుగు రోజుల తర్వాత ఎందువల్ల ఒప్పుకున్నాడు అంటే సాహచర్య దోషేణ అన్నారు దేనివల్ల ఒప్పుకున్నాడండి కనుక ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి అనేది కూడా మనం ఆలోచించి చేయాలి తప్ప ఎవరితో పెడితే వాళ్ళతో స్నేహం ఆ దోషం వల్ల అంగీకరించాడు తిరిగి తన రాజ్యానికి వచ్చాడు తనకు కావలిసిన వారిని అందరిని సమాయత్తపరిచాడు తన మంత్రుల మంత్రులతో కూడా సమాలోచన చేశాడు మూడు రోజుల తరువాత భూగ్రహణం చేయడానికి వెళ్ళాడండి బయలుదేరాడు తన దేశము నుండి తాను ఇక్కడికి రావడానికి ఆరు రోజులు పట్టింది ఉన్న పన్నెండు రోజుల్లో ఎన్ని రోజులు అయిందండి ఇప్పటికీ తొమ్మిది రోజులు అయిపోయింది ఇక మిగిలినవన్నీ మూడు రోజులు మిగిలినయి కచ్చితంగా లెక్క చెబుతున్నారు వ్యాస భగవానుడు కూడా ఆరు రోజులకు వచ్చాడు సుశర్మ ఆ దక్షిణం వేపు నుండేటువంటి గోవులను అపహరించాడు ఎప్పుడైతే అపహరించాడో అక్కడ గోవు ఆ గోవులకు కావలి ఉన్నవారు వచ్చి చెప్పారు ఆ చెప్పేటువంటి సమయానికి ఈ విరాటరాజు తన తమ్ములను తన పెద్ద కొడుకులను ఇద్దరు కొడుకులు ఉన్నారని చెప్పే ముందు అవునండి ఈ రెండో భార్య అయిన సుదేష్ణాదేవికి మాత్రం ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరులో పెద్దవాడు ఉత్తరుడు తరువాత ఉన్నది ఉత్తర అంతే వాళ్ళ పేర్లు అర్థమైందండి ఆ పెద్ద భార్య యొక్క పుత్రులైనటువంటి ఇద్దరిని తన తమ్ములను తన దివ్యమైనటువంటి సైన్యాన్ని అనేక దేశముల నుండి తన దేశంలో కలిసినటువంటి ఆయా రాజుల సైన్యములను కూడా దివ్యమైనటువంటి కవచములను ధరించి అనేక రకాలైనటువంటి ఆయుధములను ధరించి యుద్ధానికి బయలుదేరాడు ఎవరు విరాట అతనిని ఉత్సాహపరిచిన వాళ్ళు ఎవరయ్యా అంటే విరాట రాజు తమ్ముడు కురుసేనుడు అనేటువంటి వాడు అన్నా నీకేమీ భయం లేదయ్యా మేమంతరం ఉన్నాం బయలుదేరవయ్యా తన పిల్లల్ని కూడా తీసుకున్నాడు వాళ్ళు కూడా మహా బలశాలు రండి అర్ధరథులు మహారథులు కూడా ఉన్నారు అందులో అటువంటి వాళ్లను వెంట పెట్టుకుని యుద్ధానికి తలపడ్డాడు వెళ్లే సమయంలో కంకు చెప్పాడండి రాజా మేము కూడా వస్తాం జరగబోయేటువంటిది ముందుగానే ధర్మరాజుకు తెలుసు ఎందుకంటే కేవలం ఇది ఆ కౌరవులు పన్నిన వ్యూహము దానికి కూడా కారణం ఏమంటే తీచకుని మరణము ీచకుడిని కూడా కీచకుడు కూడా సంహరింపబడ్డాడు అంటే పాండవులు ఇక్కడే ఉన్నారన్న సంగతి వాళ్లకు అర్థమయ్యింది కానీ బయట పడకుండా ఉండాలి నాలుగు రోజులు బయటపడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఉత్తరం వైపునున్న వాటిల్ని కూడా అపహరిస్తారు ఎందుకని కలుగులో ఉన్న పాముని బయటకు లాగాలి అర్థమైందండి ఎప్పుడైతే మేము కౌరవుల చేత గుర్తింపబడ్డామో అప్పుడు మళ్ళీ వెళ్ళాలి కానీ సుశర్మ చేత గుర్తింపబడితే వెళ్ళవలసిన పని లేదు ఇది ధర్మ సూక్ష్మం లక్షణం వైపు వచ్చింది ఎవరండి సుశర్మ వీళ్ళే పాండవులు అని సుశర్మ గుర్తుపట్టినా మాకొచ్చే నష్టమేమీ లేదు ఎవరు గుర్తుపట్టాలి కౌరవులు గుర్తుపట్టాలి గమనించాలి అప్పుడు మేము వెళ్ళాలి ఇక్కడే కనుక ఉన్నట్టయితే మమ్ములను బయటికి లాగటం కోసం కౌరవులే ఈ వ్యూహాన్ని పన్నారు కనుక మేము ముందుగా దక్షిణం వేపుకు వెళ్ళడమే న్యాయమైన విషయము అని తెలుసుకున్నారు ఆలోచించింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ధర్మనందనుడు విరాట రాజుతో చెప్పాడు నీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా వస్తానయ్యా ఎందుకంటే తనువేద విద్య నాకు కూడా కొద్దిగా తెలుసు నేను ఒక్కడే కాదు వంటలు చేసేటువంటి వల్లవుడు ఉన్నాడే నేను మల్ల యుద్ధంలో తీట్టను అని చెప్పాడు ఒకనొక నాడు మన రాజ్యం పైకి వచ్చిన ఒక మల్ల యోధుని మట్టి కరిపించాడు కనుక ఇప్పుడు యుద్ధానికి ఆ వల్లవుని కూడా తీసుకువెడితే మనకు రెండు రకాలుగా ఉపయోగపడతాడు యుద్ధ భూమిలో వంట చేయడానికి మనతో పాటు వీలైతే ఖాళీగా ఉన్న సమయంలో యుద్ధం చేయ ఉపయోగపడతాడు అన్నిటికీ అంగీకరించాడండి అశ్వేషాలలో ఉండేవాడిని కూడా పిలవయ్య గోశాలలో ఉండేవాడిని కూడా పిలవయ్య మొత్తం నలుగురిని సమ చేశాడండి తనతో పాటు ఇక్కడ ఒక్కడు కూడా ఉండకూడదు ఇక ఉన్నవాడెవడు బృహన్నల వాణ్ణెవడు యుద్ధ రంగానికి తీసుకు వెళ్ళడు ఎందుకని ఇది ధర్మ రాజు ఆలోచన అర్థమైందండి ఒకవేళ అతడు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పుడు ఈ సుశర్మ అపహరించిన గోవులను తీసుకురావడానికి సుశర్మ వద్దకు ఈ రాజు వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది మనకున్న గడువు కాస్త తీరిపోతుంది ఆ తరువాత బృహన్నలు కూడా యుద్ధానికి వెళ్ళినా వచ్చే నష్టమేమీ మనకు లేదు ఇంత ఆలోచించిన ధర్మనందనుడు దక్షిణం వైపు నున్న గోగ్రహణం జరిగినప్పుడే ఈ నలుగురిని కూడా తనతో పాటు తీసుకుని విరాటరాజును ఒప్పించి తీసుకువెళ్ళాడండి ఖచ్చితంగా ధర్మరాజు ఎంత ఆలోచించాడో అన్ని రోజులు పట్టింది మూడు రోజులు పట్టింది వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే అతడు వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది రావడానికి ఎన్ని రోజులు పట్టిందండి ఆరు రోజులు పట్టింది ఈ గోవులన్నిటినీ మరల్చుకుని తీసుకువెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక్కడే వచ్చాడు కనుక ఆరు రోజుల్లో రాగలిగాడు సైన్యాన్ని తీసుకుని గోవుల్ని తీసుకుని వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ కాలం పడుతుంది కనుక మనకు మధ్యలోనే దొరుకుతాడు వాడు తన విషయాన్ని అక్కడికి తెలియజేసిన తర్వాత కదా వాళ్ళు వచ్చేది ఇక్కడికి ఉత్తర గోగ్రహణానికి కనుక ఏ విధమైన ప్రమాదము లేకుండా పక్కకు జరిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది అని విరాటరాజుతోనే వెళ్ళారండి ఖచ్చితంగా ఎన్ని రోజులు పట్టింది మూడు రోజులు పట్టింది వెడుతున్నటువంటి గోగణము ఏదిక్కుగా పెడుతుందో ఈ విరాటరాజు గారి రథములనన్నిటినీ అతిక్కు మరలింపమన్నాడండి ధర్మరాజే వ్యూహాన్ని చెప్పాడు నీవు వెనక నుంచి వెళ్ళటం కాదయ్యా ఆ గోవులన్నిటినీ తోలుకుని వెళుతున్నాడు కదా ససైన్యంగా నీవు గోవులకు ముందుగా వెళ్ళు ఎప్పుడైతే విరాట్ రాజు తన సైన్యాన్ని మొత్తాన్నే ఆజ్ఞ జారీ చేసి గోవులకు ముందుకు తీసుకు వెళ్లాడో సుశర్మ ఆశ్చర్యపోయాడు ఇలా వస్తాడని నేను ఊహించలేదు అనుకున్నాడు ఎప్పుడైతే విరాటరాజు సైన్యం అక్కడికి చేరిందో ఆ సైన్యము తెలివిగా గోవులనన్నింటినీ ఒక ప్రక్కకు తీసి వాళ్ళ అధీనంలో ఉంచమని ధర్మరాజే సలహా చెప్పాడు ఇప్పుడు యుద్ధము సిద్ధమైంది ఇక్కడ యుద్ధము ప్రారంభమయ్యింది అని అక్కడ తెలిసింది ఈ పాటికే గడువు పూర్తి అయ్యింది అర్థమైందండి ఉత్తరం వైపునున్న గోగుణాన్ని అపహరించాలి అని దుర్యోధనుడు భీష్మ కర్ణ ద్రోణ శల్య ఈ రాజులందరిని వికరణుడు కృపాచార్యుడు వీళ్ళందరినీ వెంటేసుకునిస్తారు సకల సైన్యంతో వచ్చాడు ఉత్తరం వేపునున్న గోవుల్ని కూడా అపహరించాడండి అక్కడ గోపాలకుడు వచ్చి ఉత్తర కుమారుడు కూర్చుని ఉండగా చెప్పాడండి ఏమని చెప్పాడు నిన్ను గురించి నీ తండ్రి చాలా సమయాలలో నా పిల్లవాడు గొప్పవాడు మహనీయుడు అర్ధరథుడు మహారథుడు అని చెబుతూ ఉంటాడయ్యా ఇప్పుడు నీకు నిజాన్ని నిరూపించుకునేటువంటి సమయం ఆ నీవు వెంటనే వెళ్ళి ఉత్తరాన ఉన్న అపహరించినటువంటి గోవులను రక్షించి వెనక్కు మరల్పవయ్యా రథాన్ని సిద్ధం చేసుకోవయ్యా అని ఆ ఉత్తరకుమారునకు చెప్పాడు ఉత్తరకుమారుడు ఏమన్నాడండి సారథిలేమి చేసి చింతాక్రాంతుడనై దేనికి చింతాక్రాంతుడవుతున్నట్టు వాడు ఒకనొక సమయంలో యుద్ధ రంగంలో ఈ మధ్యనే నా సారథి మరణించాడు అసలు వీడు యుద్ధానికి ఎప్పుడన్నా వెళితే కదా ఎందుకంటే రెండవ భార్య కొడుకు గనుక పసితనం నుంచి వాడిని పసివాడుగానే పెట్టారు ఆ కారణం చేత వాడికి యుద్ధ విద్యలేమీ రాలేదండి అర్థమైందండి ఉత్తరను కూడా అంతగా రాబంగా పెంచారు అయితే ఇప్పుడు వాడు మీషాలు వెలిపెడుతున్నాడు యుద్ధ రంగానికి పెడతానంటున్నాడు కానీ నాకు రథసారథి లేడయ అక్కడే ఉన్నది తిరుపతి ఆవిడ చెప్పింది ఉత్తర కుమారు నీవు భయపడవలసిన పని నేను చూచాను ఈ బృహన్నల పాండవుల వద్ద పనిచేసే సమయంలో ఒకనొక సమయంలో అర్జునులకు సారథి దొరకకపోతే బృహన్నలయ్య సారథిగా వెళ్ళాడు ఆ ఇంద్రప్రస్థంగా తయారైనటువంటి కాండవ ప్రస్థాన్ని దహనం చేసేటప్పుడు సారథిగా ఉన్నది ఎవరయ్యా అంటే అర్జునుడే అర్థమైందండి ఈ బృహన్నలే కనుక నీవు వెళ్ళి ఆ బృగన్నలను అడగవయ ఆయన వచ్చి నీకు రథానికి సారథ్యం చేస్తాడు నీ ఆవుల్ని నీవు వెనక్కి తెచ్చుకోవచ్చు అని చెప్పారండి ఆవిడ ఉద్దేశ్యం ఏమంటే కృష్ణ భగవానుడు వేరు అర్జునుడు వేరు అని కాదు న్యాయంగా అప్పుడు సారథిగా ఉన్నవాడు ఎవరు కృష్ణుడు ండభవన దహనం చేసిన వాడు ఎవడు అర్జునుడు కానీ సారథిగా ఉన్నవాడెవడే ఈ బృహణలే అని చెబుతుంది మీరు అర్జునుడే కదా వాడికి వీడికి ఏ తేడా లేదు అని నిర్ణయించింది ఎవరు ద్రౌపదీదేవి వాడికి వీడికి కాదు ఎవరికి తేడా అందరూ భగవత్ స్వరూపులే కానీ వాళ్ళెవ్వరూ లేరు లోకంలో ఆ స్థితిలో ఉత్తర కుమారుడు అన్నాడు ఇంత పౌరుషం కలిగిన నేను ఒక క్లీపుణ్ణి రథసారథిగా వెళ్ళి అడగడమా అతడిని రమ్మను ఎవరిని పంపించాడు అండి చెల్లెల్ని పంపించాడు ఈ చెల్లెలు చెంగు చెంగున పరిగెడుతూ అక్కడికి వెళ్ళింది ఆ గురుదేవునకు పాదాభివందనం చేసింది అయ్యా ఈ విధంగా నా అన్నయ్య కోలుకుంటున్నాడు అంటే ఏదో నాట్యం నేర్పుతూ సంగీతం చెప్పేవాడిని నేను సారథ్యం చేస్తానా అయినా రాజకుమారుడు పిలిచాడు గనుక వెళ్ళక తప్పదు గనుక వస్తున్నా పదం అన్నాడు బయలుదేరి రాజకుమారా నన్ను సారథిగా నీవు స్వీకరిస్తున్నావా నేను ఎందుకు కొరగాని వాణ్ణి కదా నీవు ఆ విధంగా వెళ్ళడం ధర్మం కాదు అని వంకర్లు తిరుగుతూ నాట్యం చేయకపోయినా చేస్తున్నట్టుగా నటిస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నాడా ఆ మాట్లాడుతున్న వాడిని చూసి ఇంకా ఈ విషయాలన్నీ ఆపవయ్యా నీవు భయపడవలసిన పని లేదు నేను యుద్ధరంగంలో గనక ప్రవేశించినట్లయితే ఎలా ఉంటుందో తెలుసునా చాలా గొప్పగా రాశారండి తిక్కన గారు బిగిరిగా చిత్తచేవరి మాట ఏమిటండి నేను యుద్ధరంగంలో చేరి యుద్ధం చేస్తుంటే ఆ కౌరవులు అర్జునుడే వచ్చాడా అని అనుకోవాలి ఆ ఆవులన్నిటినీ వెనక్కి మరల్పి తీసుకురాకపోతే సుహృద్యనంబు పరివారము చిత్తములందు మెత్తురే స్నేహితులు గాని నా పరివారము కాని ఈ అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలు గాని వాడు ఎక్కడ మాట్లాడతాడు ఎక్కువగా వాళ్ళ దగ్గరే మాట్లాడతాడు నన్ను మెచ్చుకుంటారా ఇప్పుడే బయలుదేరుతున్నాను బురఖన్నలా నీవు భయపడవలసిన పని లేదు నేనున్నాను సైన్యముతో కూడా పలేదు ఏక రథము ఆధారంగా తీసుకుని పెడదాం నీవు భయపడ మాకు కవచాన్ని ధరించమన్నాడు ఈ బృహన్నల కవచం వేసుకోవడం కూడా తానికి తెలియదన్నట్టుగా ఆ కవచాన్ని వెనక్కించి వేసుకోవడం మొదలు పెడితే ఎట్లా సారథిగా ఉన్నావయ్యా నీవు కవచం వెనక్కి వేసుకుంటాడా ఎవడైనా ఏమండి కవచం ఎటువైపు ఉండాలి వక్షస్థలానికి ఉండాలి వాడెవ్వడో బాగా అప్పు చేసాట ఎంతకాలం ఇచ్చినవాడు కూడా ఒక్కడే పెద్ద మారువాడీసేటు గారు ఎంతకాలం అడిగినా వాడు బాకీ తీర్చటల్లా మంచి నవంబర్ నెలలో మనుషు కురుస్తున్న సమయంలో తెల్లవారుసామున పెడితే ఆ తీసుకున్నవాడు ఇంట్లో దొరక్కపోతాడా అని మారువాడీసేటు గారు చక్కగా ఓ చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకుని లేవండి ఆ పైన కోర్టు వేసుకున్నాడు కోటుకు మాత్రం గుండీలు లేవు ఎందుకంటే చలి కదా చలికాలం ఓ స్కూటర్ వేసుకుని వెడుతున్నట్టండి జాగ్రత్తగా వింటున్నారా ఆ వెళుతుంటే చలి గాలి ఎదురు దాంతో వీడికి అతిథిలివి కలిగింది ఏం కలిగింది చెప్పండి ఇప్పుడు ఆ కోటు వెనక్కి తిప్పి వేసుకున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఆ గాలికి ఈ పక్క భాగం ఇటు ఈ పక్క భాగం ఇట్లా పోతుంది ఇప్పుడు వాడు ఏం చేశాడు వెనక్కి తిప్పి పోసుకోవడం చేత ఇక పోదు పొట్టకి చల్లదనం తగలదు బాగా బొర్ర గిర్ర బాగా ఉంది అందుకోసం ఇప్పుడు బండి మీద పెడుతున్నాడు అండి ఎదురుకుండా వచ్చే లేలెండ్ లారీ వచ్చి దీన్ని కొట్టేసింది ఆ మంచులు కనబడక సేటుగారు కింద పడిపోయాడు ఆ విషయాన్ని ఆ లారీ వాడే పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళిపోయాడు పోలీసులు వచ్చారు వీళ్ళు వచ్చిన ఇద్దరు పోలీసులు నాకన్నా తెలివిగల వాళ్ళు ఏమండోయ్ వాళ్ళు చూసి రే ఆ లారీ కొట్టేటప్పటికి కొన ఊపిరితో ఉన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు వాడు అర్థమైందా బతుకుతాడు ఖచ్చితంగా ఈ పోలీసులు ఇద్దరు చూశారు పాపం దెబ్బ తగిలియేటప్పటికి తల వెనక్కి తిరిగిందిరా ఎలాగైనా ఈ తలను సరిచేసి హాస్పిటల్కి తీసుకెడతాను రా ఏమండి వాడి బాడీ మీద రెండు కాళ్ళు పెట్టి ఒకడు నుంచి ఉంటే రెండు తల పట్టుకుని గట్టిగా వెనక్కి గుజాడండి ఆ ఉన్న కొన ఊపిరి కాస్త ఇప్పుడు చెప్పండి కవచం ఎటువైపు వేసుకోవాలి వెనక ముందుక తెలియనట్టుగా నటించాడు ఎవరు ఈ బృహన్మల తానే కవచాన్ని ధలింపజేసాడు ఎవరండి ఉత్తర కుమారుడు ఇప్పుడు రథం పైన కూర్చున్నాడు బయలుదేరాడండి ఆ రథం వాయువేగ మనోవేగాలతో ఎందుకంటే తోలినవాడెవడు పాండవ మధ్యముడు ఆకాశంలో పెడుతోందా అన్నట్టుగా పెడుతోంది ఆ రథం చాలా చక్కగా తోలుతున్నావయ్య ఆ రథాన్ని మెచ్చుకోలుగా భుజం మీద చెయ్యి వేసి తట్టాడు ఎవరు వీరాగ్రగణ్యుడు ఉత్తర కుమారుడు అర్థమైందండి ఆ చెయ్యి మీద భుజం వేసి తట్టాడటవాడు లోపల లోపల సంతోషపడ్డాడు ఎవరు తీరా ఈ రథం ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా అండి ఆ ఆవులను మరలిస్తూ ఉన్నటువంటి కౌరవ సేనను చూచాడు ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు సరి లే కౌరవ సేన ఎన్న కౌరవ సేన అంటే నలుగురు ఐదుగురు వస్తారు అనుకున్నా త చూపించాడో తిక్కనగారు బృహన్నలా నాకు ప్రాణం అంటే చాలా ఇష్టమయ్యా మా అమ్మకు నేనొక్కడి కొడుకుని నలుగురు ఐదుగురు కొడుకులు ఉంటే ఒకడు పోయినా పర్వాలేదు అనుకుంటుంది కానీ మా అమ్మ పోయిన తర్వాత తిలోదకాలు ఇవ్వవలసిన వాణ్ణి నేనే నేనే ముందు పోతే ఎంత కష్టమయ్యా ఇంతకాలం మా ఆస్థానంలో నీకు ఆశ్రయాన్ని ఇచ్చాం కదా కనుక నా మాట మన్నించి రథాన్ని వెనక్కి తిప్పు ఎలా ఉన్నది కౌరవ సేన సముద్రమివ ప్రాగల్ప్యతే అన్నారు వ్యాస భగవానుడు ఎన్ని అక్షోభిణీయుల సేన ఉన్నదో అంతమందిని తీసుకొచ్చేటండి ఎందుకంటే పాండవులు ఇక్కడే ఉంటారు అనేటువంటి గట్టి విశ్వాసం ఉన్నమాట కూడా నిజమే కదా వాళ్లను చేయించాలి అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు అని ద్రోణాచార్యుడు కృపాచార్యుడు భీష్మాచార్యుడు కూడా నొక్కి వత్కణిస్తున్నారు ఆ కారణం చేత సర్వ సైన్యాన్ని తీసుకుని వచ్చాడు ఎలా ఉన్నది సముద్రం ఇవ్వ విభావ్యత సముద్రము వలే కనబడుతుంది సముద్రానికి ఆవలి గడ్డు ఉంటుందా ఉండదు అటువంటి స్థితిలో ఆ సైన్యాన్ని చూసి భయపడ్డాడండి భయపడితే బృహన్నల చెప్పాడు ఓ పంచి ఏవయ్యా నేను లోపల కూర్చుని యుద్ధం చేస్తా నువ్వు రథాన్ని నడుపుతావా అడిగాడండి వెంటనే వాడేవడం ఏమన్నాడో తెలుసునాథమం గున సంహరించు కథము సారథికే తక్కును ఏమి తెలివితేటలు బృహన్నల అనేవి మొట్టమొదట చంపేది ఎవరిని చంపుతారంటే సారథిని చంపి తర్వాత రథంలో ఉన్న వాళ్ళ జోలికి వస్తారు నీ నన్ను రథానికి ముందు కూర్చోబెట్టి వాడు వేసే బాణాలకు ప్రాణాలు తీసుకోవడానికి ఉద్దేశం నేను క్షణం కూడా ఇక్కడ ఉండనన్నాడు దూకాడండి ఎక్కడి నుంచి దూకాడు రథంలో నుంచి ఒక్క దూకు దూకాడు వాణ్ణి పట్టుకోవడానికి తాను వెనక్కు తిరిగే నడిచాడు అని ఏవో అనవసరమైనటువంటి విషయాలు చెబుతారు ఆంధ్ర భారతంలోనూ లేదు ఆ విషయం మూల భారతంలో కూడా లేదండి మామూలుగా పట్టుకోవడానికి ఎలా పరుగు పెడతాడో ఎవడైనా అలాగే పరుగు పెట్టాడు ఎవరు అర్జునుడు అర్జునుడు సర్కస్ చేస్తాడా చేయడు కనుక ఎవరు దాన్ని కలగజేశారు ఆంధ్ర భారతంలో కూడా లేదండి వెనక్కి తిరిగి పరుగు పెట్టినట్టుగా లేదు మూల భారతంలో అసలు లేదు వెళ్ళాడు పరుగు పెట్టాడు వాడిని పట్టుకున్నాడు అండి చుట్టు పట్టుకున్నలాడు నువ్వు భయపడకు పాండవుల ఆయుధాలు మొత్తం ఈ చెట్టు మీద ఉన్నాయి నువ్వు ఆ చెట్టు మీదకి ఎక్కువ ఆయుధాలు తింపు అందులో కాండీ ఉన్నది గండి చేతికి ఇవ్వు తమ ఆ యుద్ధ భూమి వరకు రథం రావడం ఆ వచ్చినటువంటి వాడు పేడి రూపములో ఉండడం అతడి పరుకు కూడా వయారముగానే ఉండడం వచ్చిన ఉత్తర కుమారుణ్ణి జుట్టుపట్టి లాక్కుని రథం దగ్గరికి తీసుకొచ్చి అతడితో మాట్లాడటం ఇవన్నీ చూస్తున్నాడు ఎవరండి భీష్మాచార్యుడవారు చూసి చెప్పాడండి అతడు ఎవ్వడో కాదు పాండవ మధ్యముడు అర్జునుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఫళ ఇప్పుడు చక్కని అవకాశం దొరికింది బయట పెట్టాం కనుక మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిందే తాత ఎంత ఉపకారం చేశావయ్యా అన్నాడు భీష్ముడితో బివాడ నిన్నటితో వాళ్ల గడువు తీరింది అధిక మాసాలతో లెక్క వేస్తే ఇప్పటికి పదమూడు రోజుల క్రితమే తీరింది లెక్క ప్రకారం అయితే నిన్నటితో వాళ్ళ గడువు తీరింది కనుకనే ధైర్యంగా అర్జునుడు వచ్చాడు ఇక్కడికి లేకపోతే నీ ముందు ఎందుకు పడతాడు పోయినవి అర్జునుని గోవులు కాదు విరాట రాజుగోవులు కనుక అతడు రక్షించడానికి రావలసిన ఆవశ్యకత లేదు తన యొక్క బలాన్ని నీకు రుచి చూపించడానికి వస్తున్నాడు ఇంతకాలం తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి విరాటరాజు యొక్క రుణం తీర్చుకోవడానికి వస్తున్నాడు అది పాండవుల యొక్క లక్షణం అన్నాడు ఉండి కూడా వాళ్ళ పక్షాన మాట్లాడటానికి నీకు సిగ్గనిపించటం లేదా తాత అన్నాడు ఇంత మాట మాట్లాడినా నీతోనే ఉండడానికి గల కారణం నా తల్లికి నేను ఇచ్చిన మాటరా ఎంత కష్టం ఎంత కష్టం అండి ఆ వయస్సులో అయినా భీష్మాచార్యుడు మాట్లాడలేదు ఇక్కడ ఈ బృహన్నల వాణ్ణి పైనున్న ఆయుధాలు దింపరా అంటే కింద శవం కట్టి ఉన్నది శవం నన్ను ముట్టుకోమంటావాతిలో పుట్టిన వాణ్ణి అన్నాడు అది శవము కాదు పాడు కాదురా నీకేం భయం లేదు పైకెక్కరా అని వాణ్ణి బలవంతాన ఆ శమీ వృక్షాన్ని ఎక్కించే సందర్భంలో ప్రదక్షిణం చేసి ఆ వృక్షానికి నమస్కరించాడు అమ్మ నీవు మా ఆయుధములను కాపాడి ఈనాడు మాకు అందిస్తున్నావు చాలా ఆనందం అని ఆ మూట కిందకు దింపించి అందులో ఉన్న ఆ గాంధీవాణ్ణి తీసి కట్టినటువంటి ఆ లతలు తీగలు అన్ని తీసేసి ఆ గాంధీవాణ్ణి తన దక్షిణ హస్తమున ధరించాడంట ఎప్పుడైతే ధరించాడో ఈ క్లీప రూపము అదృశ్యమైపోయి అర్జునుడు బయటపడ్డాడంట ఎప్పుడైతే బయటపడ్డాడో కర్ణుని గుండెలు కూడా కొంచెం ఒక్క క్షణం ఆగి మళ్ళీ కట్టుకు ఇప్పుడు పాండవులను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు తాత చెప్పినట్టుగా గడువు పరిపూర్ణమైపోయింది వాళ్ళు చెప్పిన ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం పరిపూర్ణమైపోయింది మనం ఏం చేయలేకపోయాం రేపు వాళ్ళు వచ్చి రాజ్యాన్ని అడిగితే ధర్మనందనుడు ఇస్తాడా ఇవ్వడు ఇవ్వకపోతే యుద్ధం దొరకక మానుతుందా ఆ యుద్ధంలో నేను మరణించకపోతానా అనేటువంటి ఆలోచన ముందుగానే చేశాడండి ఎవరు కర్ణుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు తన మరణం అంటే ఉత్తర గోగ్రహణ సమయంలోనే నిర్ణయించుకున్నాడు అని వ్యాస భగవానుడు తెలియజేశారు ముందుగానే తెలుసు కనుక రాజు వెంట వచ్చాడు గనుక తన పని తను చెయ్యాలి కనుక చేశాడండి అర్జునుడు స్వైర వీర విహారం చేశాడు గౌరవుల సైన్యం నిలబడలేకపోయింది ప్రత్యేకించి కృపాచార్యునితో యుద్ధం ఎవరున్నారండి వెనుక సైన్యం ఎవరూ లేరు ఎవరికి పాండవ మధ్యమునకు సారథి అయినటువంటి ఇతడు తప్ప ఇంకెవరూ లేరు ఒక్కడుగా ఉండి మొత్తము కౌరవ సేనను మొత్తం గడగడ ఆడించాడు భయపెట్టాడు చిత్తజవరికి సమ్మోహనాస్త్రము వేశాడండి ఆ సమ్మోహనాస్త్రం ఒక్కరి మీద మాత్రం పనిచేయదు ఎవరి మీద పనిచేయదు అంటే యోగి పుంగవుడైనటువంటి భీష్ముని పట్ల సమ్మోహనాస్త్రం పనిచేయాలి మిగతా వారందరూ కూడా ఎట్లా పడి ఉన్నారండి శవాల వలె రథాల్లో పడి ఉన్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అన్నగారి యొక్క ప్రతాపాన్ని చూసి ఉత్తరా అడిగింది నేను ఆడుకోవడానికి బొమ్మ పత్రికలకు అతి ధనవంతులైన వాళ్ళ తలపాగల కుచ్చులు నాకు తెచ్చిపెట్టమని అడిగిందండి అర్జునుడు చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో ఉత్తర కుమారుడు వెళ్ళేటప్పుడు చెప్పాడు భీష్ముడు జోలికి మాత్రం వెళ్ళవద్దు సమోహనాస్త్రం ఆయన మీద పని చేయదు ఆయన నటిస్తూ పడుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళేవాల్సి వస్తావురా మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కత్తిరించుకురమ్మనం అన్నాడు ఏమండి చక్కగా కత్తిరి తీసుకున్నాడు వెళ్ళాడు కత్తిరించుకున్నాడు వద్దని చెప్పాడు కదా భీష్ముడి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి కదా అందరినీ వరస పెట్టి చేస్తూ వచ్చి వచ్చి అరథం ఎక్కిన వెంటనే ఏకం నేత్రం ప్రభవతితే అన్నాడు వ్యాసుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచేట భీష్ముడు ఒక్కసారి దూకాడు వాడు చాలా చమత్కారంగా వర్ణించారు ఎవరండి వ్యాస భగవానుడు కూడా ఒక కన్ను తెరిచేట వీడు భీష్ముడు తెరిచేటప్పటికంతే ఆ ఎగురు ఎగురి ఎక్కడ పడ్డాడు అంటే అర్జునుడు దగ్గిరి పడ్డాడు ఎర్రా నేను చెప్పాను కదా నీకు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావురా మరిచిపోయి ఆ వరసలో వచ్చేశాను అన్నాడు నీవు అర్జునుడు అన్ని తెలిసిన తరువాత నాకు ధైర్యం వచ్చిందయ్యా అర్థమైందండి ఎందుకంటే ప్రక్కన మనల్ని కాపాడగలిగిన వాడు ఉన్నప్పుడు మనకు గొప్ప ధైర్యం వస్తుంది మిగిలిన పాండవులంతా ఎక్కడున్నారయ్యా తరువాత విషయం యుద్ధం పూర్తి కావాలి కొద్దిసేపటికి ఆ సంవోహనం నుంచి బయటపడ్డారు వాడిని చంపండి నరకండి కొరకండి అరుస్తున్నాడు ఎవరు దుర్యోధనుడు నీ వల్ల కాదు అన్నాడు ద్రోణాచార్యుడు గురుదేవా శత్రు పక్షంలో మాట్లాడడానికి మీకు సిద్ధి అనిపించట్లేదా ఇదే మాటవాడు అనేది ఏమండి వాడు సంమోహనాస్త్రం వేస్తే నీవు ఏ స్థితిలో ఉన్నావు మళ్ళీ లేచి నీవు మాట్లాడగలుగుతున్నావు అంటే నీకు ప్రాణభిక్ష పెట్టినవాడు అర్జునుడే సంమోహనాస్త్రం వేసిన తరువాత మారణాస్త్రం వేస్తే ఏమయ్యేవాడివి నీవు అది ధర్మం కాదు కనుక నా శిష్యుడైనటువంటి అర్జునుడు ఆ పని చేయలేదు మంచిది గురించి నీకు చెప్పినా నీవు వినే స్థితిలో లేవు జరిగేటువంటి యుద్ధంలో నిలబడలేక కర్ణుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు కృపాచార్యునితో కొద్దిసేపు యుద్ధం జరిగింది కృపాచార్యుడు వెనుదిరిగాడు ద్రోణాచార్యుడు కూడా వెనుదిరిగాడు వెనుదిరగనిది ఇద్దరే ఆశ వల్ల ఎదురు తిరగనివా వెనుదిరగనివాడు యుద్ధానికి వెన్ను కనుక భీష్ముడు ఆశ వల్ల ఆగినవాడు దుర్యోధనుడు యుద్ధానికి వెన్ను చూపుడు గనుక భీష్ముడు చిట్ట చివరికి భీష్ముడు కూడా నిలబడలేక యుద్ధాన్ని ఆ సైన్యాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు గోవులన్నిటినీ ఇక్కడ వదిలేశాడండి అంత దూరం వెళ్ళిన ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కూడా వెనక్కి వచ్చారు మళ్ళీ వెనక్కి వచ్చిన ఆయన క్షేమంగా ఉన్నారా ఎవరిని పలకరించారండి అర్జునుడిని పలకరించాడు కంట తడిపెట్టినటువంటి అర్జునుడు పాదాల మీద పడి గురుదేవ మీ అనుగ్రహం ఉన్నంత వరకు మాకు ఏ విధమైన లోటు జరుగదు మేము అరణ్యాలలో ఉన్నా అజ్ఞాతములలో ఉన్నా తిండికి లోటు లేదు కట్టుకోవడానికి లోటు లేదు మనిషికి ఎవరికైనా కావలిసింది ముఖ్యంగా ఈ రెండే చెట్టు కిందైనా బ్రతకవచ్చు సూర్య భగవాను అనుగ్రహం చేత అక్షయ పాత్ర భోజనానికి లోపం లేదు కట్టడానికి ఏ విధమైన లోపం లేదు అనేక మంది బ్రాహ్మణులు మమ్మలను అనుసరించారు ఆ బ్రాహ్మణుల యొక్క సహాయ సకహ సహకారముల చేత వారు నిత్యము చేసేటువంటి బ్రహ్మయజ్ఞముల చేత అగ్నిగోత్రముల చేత వైశ్వదేవముల చేత ఆ పుణ్య సంపద వల్ల మేము ధరించడానికి కూడా కావలసినన్ని మాకు లభించినాయి మీ అనుగ్రహం చేత తాతగారి ఆశీర్వచనం చేత దేవతల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకున్నాం తరువాత జరగవలసినటువంటిది మీరే చిత్తగించవలే ఇంకా నేను వెళ్ళి వస్తాను అని బయలుదేరాడ గురుదేవులకు కానీ తాతకు కానీ కృపాచార్యులకు కానీ ఏం చెప్పవలేనో అవి చెప్పాడు బయలుదేరాడు యుద్ధము సిద్ధము అన్నమాట అర్థమైపోయింది ఎవరికి అర్థమైందండి భీష్మాచారణకు వీళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి వస్తారన్న సంగతి భీష్మాచారణకు తెలుసు తరువాత విషయాన్ని మీరే చిత్తగించవలే అన్నాడు కదా ఆ అర్ధోక్తి అంటారు దాన్ని ఆ విధంగా చెప్పాడు వెనక్కి తిరిగాడండి మళ్ళీ ఆ గాంధీ వాణ్ణి తెచ్చి ఎక్కడ పెట్టాలి ఆ చెట్టు మీదే పెట్టాలి ఆ లతలన్నీ దానికి చుట్టి మళ్ళీ అందులో పెట్టి కట్ట కట్టించి వాడి చేతనే మళ్ళీ దాని మీద పెట్టించి ఆ ఉత్తర కుమారునకు చెప్పాడు ఉత్తరకుమార ఇప్పుడు ఉత్తరమున ఉన్న గోవులను మరలించి తీసుకు వస్తున్నది నీవే నేను కాదు ఎప్పుడైతే గాంధీవాన్ని మళ్ళీ అక్కడ పెట్టాడో మళ్ళీ వీడికి ఏ రూపం వచ్చిందండి వచ్చింది తృతీయ ప్రకృతి ఆ రూపాన్ని పొందాడు కనుక నీవే జయించావు ఉత్తరమున్న గోగ్రహణమును ఆ గోవులను మరలించి నీ తండ్రికి అప్పగించావు అంతేగాని నేనను మాత్రం చెప్పవద్దు నేను నీకు అనుమతి ఇచ్చే వరకు చెప్పవద్దు నా కోరిక తీర్చవయ్యా మిగిలిన నలుగురు ఎక్కడున్నారయ్యా ఎవరు అడిగాడు అత్యంత వినీతులై ధర్మమూర్తులై సాక్షాత్తు భగవంతుని అండ ఉన్నటువంటి పాండవులకు కూడా ఎంత కష్టం కలిగిందయ్యా లోకంలో విధి ఎంత విచిత్రమైనటువంటిది మిగిలిన వారు ఎక్కడున్నారయ్యా ఆ ద్రౌపదీ దేవి ఎండ కన్నెరుగని సూర్య చంద్రులను ఏనాడు దర్శించలేనటువంటి కాంత ఈనాడు ఎక్కడ ఉన్నదయ్యా నీ ఆస్థానంలోనే ఉన్నారయ్యా నీ తండ్రి వద్ద ఉండి సలహా సంప్రదింపులు చేస్తూ ఉన్న కంకు బట్టే నా అన్నగారైనటువంటి ధర్మానందనుడు వంట ఉండి వంటలు చేసి ఉన్న వల్లవుడే భీమసేనుడు అశ్వములను చూచువాడు నకులుడు గోవులను చూచువాడు సహదేవుడు నీ తల్లి వద్ద సేవ చేస్తూ ఉన్న శైరంద్రియే ద్రౌపది ఆ ద్రౌపదిని కోరుకున్నాడు కనుకనే కీచకుడు సంహరింపబడ్డాడు సంహరించినది కూడా ఎవరో తెలుసునా ఇప్పుడు నాకు అర్థమైంది అర్జున భీమసేనుడే అన్నాడు వాడు తెలియకుండా ఉంటుందండి ఇంత దూరం వచ్చింది తర్వాత కనుక ఈ విషయం నేను చెప్పేదాకా నువ్వు బయటికి తీసుకురావద్దు నా మాట విను నువ్వే చెప్పమన్నాడు అక్కడ సుశర్మను గెలుచుకున్నటువంటి విరాటరాజు విజయకేతనాలు ఎగిరవేసి ఇంటికి వస్తే కొడుకు కనబడ ఏమయ్యాడు వీడు అంటే వీడు ఒరిజినాలిటీ ఏమిటో విరాటరాజుకు తెలుసు బాగా ఏమయ్యాడు వీడంటే ఉత్తరం ఉన్న గోవులు కౌరవ సేన చేత అపహరింపబడినయి రక్షించి తీసుకురావడానికి వెళ్ళాడు ఎవరు లేరో ఒక్క రథం తప్ప వీడికి సారథి ఎవరు మృగన్నల మృగన్నల సారథిగా వెళ్ళి కౌరవ సేనను ఏం చేస్తాడు వీడు ఒక్కడు అసలు వాడు బతికున్నాడా లేదా అని తన వెంట సుశర్మను గెలిచి వచ్చినటువంటి సేనను పంపడానికి సిద్ధపడ్డాడు ఎప్పుడైతే పంపడానికి సిద్ధపడ్డాడో ఆ సమయంలోనే రథం వచ్చింది అక్కడికి సహాయకారులుగా వెళ్ళవలసిన వాళ్ళు అయ్యా రాజకుమారుడు వచ్చాడు జయీభవ విజయభవ ఉత్తరమున ఉన్న గోవులను గ్రహించిన కౌరవులను జయించి ఆ గోవులను మరల్చుకుని వచ్చాడయ్యా నీ కుమారుడు అనేటప్పటికీ విరాట్ రాజు ఎక్కడ ఉన్నాడంటే సింహాసనంలో లేడు ఎదురేకి పరుగు పెట్టుకుని వస్తున్న కొడుకుని గాఢాలింగనం చేస్తాడు కుమారా ఇవాల్టి రోజున నా జన్మ ధన్యమైపోయింది ఇటువంటి కొడుకుని కన్నటువంటి నేను అదృష్టవంతు నా పిత్రులు రుణాన్ని తీర్చిన వాణ్ణయ్యా మూలంగా అటువంటి వీరుణ్ణి కన్నాను నేను తండ్రి నేను కాదు ఆ పశువులను మరలించినది ఉత్తర కుమారులు నిజం చెప్పాడు ఒక గంధర్వ పురుషుడు నా వెంట వచ్చాడు భూగన్నలను తప్పించి అతడు కూర్చుని నేను రథాన్ని నడిపితే ఆ గంధర్వుడే ఈ కౌరవసేనంతటికీ బుద్ధి చెప్పి ఉత్తరాన ఉన్న గోవులను మరలించి మనకు అప్పగించాడు సామాన్యుడు కాదు ఆ గంధర్వుడు నేను అనుకుంటున్నాను బహుశా ఆ సైరంధ్రిని యొక్క భర్తలు ఐదుగురు గంధర్వులు ఉన్నారని చెప్పారు కదా ఆ ఐదుగురులో ఒకడు నాకు సహకరించడానికి వచ్చాడు ఎందుకంటే శైరంధ్రికి ఒక సంవత్సర కాలం పాటు మనం ఆశ్రయం ఇచ్చాం కనుక తన భార్యకు ఆశ్రయం ఇచ్చినటువంటి రాజు యొక్క సంపదను కాపాడడం కోసం అతడే వచ్చి కాపాడాడు అని నేను అనుకుంటున్నాను చాలా సంతోషంగా అయినా ఏది ఏమైనప్పటికీ మన గోవులు మనకి వచ్చినాయి కదా అని ఆనందపడ్డాడు ఆ రోజుకు ఊరు మొత్తం అంతా విజయకేతనాలు ఎగరవేశారు అనేక రకాలైనటువంటి ఉత్సవాలు జరిపించారండి మరుసటి రోజు ఉదయం ఐదుగురు పాండవులు శుచిష్నాతులై రాజోచితమైనటువంటి వస్త్రములను ధరించి రాజు సభకు రాకముందే పొరపాటు మరిచిపోయానండి వాడు లోపలికి తీసుకువచ్చేటప్పుడు ఆ పిల్లవాడిని స్వాగతం పొలిగి లోపలికి తీసుకొస్తున్నారు ఆ ఉత్తర కుమారు చాలా ఆనందంగా ఉద్దయ్యా ఇప్పుడు పాచికలాడుదాం అన్నాడు ఎవరు విరాట్ రాజు కంకుభట్టు కూర్చున్నాడు ఆనందం నీకెందుకయ్యా బృహన్నల రథసారథిగా ఉండగా కౌరవ సేన కాదు కదా దేవసేన వచ్చినా ఎవరు ఏమీ చెయ్యలేరు ఆ మాట అన్నది ఎవరండి నా కుమారుడు చేయించాడు అని చెబితే దేవసేన వచ్చినా బృహన్నలు ఉండగా ఏం చేయలేరని పేరువాడైన బృహన్నలను మెచ్చుకుంటావా తన చేతిలో ఉన్న పాచికలను అతడి మీద విసిరువేశాడండి ఎవరి మీద కంకుబట్టు మీద ముక్కు తగిలిందికి కాదు తగిలింది ముక్కు నుండి రక్తం కారుతుందండి ఎప్పుడైతే రక్తం కారుతుందో చేతిని అడ్డబెట్టుకున్నాడు జట్టు కింద పడకుండా రక్కకు చూశాడు అక్కడే ఉన్న శైరంధ్రి ఒక పాత్ర నిండా తీసుకుని వచ్చి ఇచ్చింది అంతేగాని తన చీర చించి కట్టు కట్టల ఓ పాత్ర తీసుకొచ్చి ఆ ముక్కు దగ్గర పెడితే ఆ చేతిని అందులో కడిగాడు ఎందుకంటే ఒక్క రక్తపు బొట్టు కింద ఈ మత్స్య దేశం మొత్తానికి క్షామము కలుగుతుందండి ఎన్ని రక్తపుబొట్లు పడితే అన్ని సంవత్సరాల కాలము అక్షామం అలాగే ఉంటుంది కారణం ఏమంటే ధర్మ నిరతుడైన ధర్మరాజు యొక్క రక్తము అంత విలువైనది శక్తివంతమైనది ఒక ధర్మరాజుకైనా ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించే వారికి అంతే అన్నాడు వ్యాసభగవాన్ కేవలం ఆ రక్తానికంతా ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ధర్మమే ఆధారం అంతే ఇంకొకటి కాదు ఆ కారణం చేత ఆవిడ పాత్ర తీసుకొచ్చింది ఆ నెత్తులంతా అందులో పడింది కనుక క్షామం వచ్చే అవకాశం లేదు అందుకనే క్షామము వచ్చినప్పుడు ఈ విరాట పర్వం కనుక పారాయణ చేసినట్లయితే క్షామూ పోయి వర్షాలు వస్తాయి ఆ విరాట పర్వంలో కూడా ఖచ్చితంగా ఈ ఘట్టం చెప్పుకుని తీరాలి అర్థమైందండి మీరు అడిగారు కదా వర్షాలు కురవకపోతే విరాట పర్వం ఎందుకు పారాయణ ఇదిగో ఇందుకోసం వర్షాలు కురవకపోవడం కారణం ఏమంటే ధర్మానికి గ్లాని జరిగింది ఆ ధర్మ గ్లాని తీసివేస్తే ఏమవుతుంది ఎలా తీయబడుతుంది అంటే ధర్మరాజును ధర్మపరంగా స్మరించడం అర్థమైందా వీరపరంగా స్మరించడం కాదు కుంతి పుత్రుడుగా స్మరించడం కాదు ఏ పరంగా స్మరించాలి ధర్మపరంగా విరాట పర్వంలో మొత్తంలో ఉన్నది ధర్మపరంగా ధర్మరాజును స్మరించేది ఈ ఒక్క ఘట్టమే ఆ కారణం చేత విరాట పర్వం మొత్తాన్ని పారాయణం చేస్తే సుభిక్షంగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ మధ్య వర్షాలు కురవకపోతే మన ప్రభుత్వం అప్పుడు విడిపోలే ప్రభుత్వాలు విడిపోయిన రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు దేవాలయాల అన్నింటిలో వైష్ణవ దేవాలయాల్లో పార్వత పారాయణ చెయ్యండి శివాలయాలలో అభిషేకాలు చేయించండి అని ఒక్కొక్క దేవాలయానికి లక్ష రూపాయలు ఆయన గ్రాంట్ చేశాడు ముజ్జిడ్డుగా వర్షాలు పడినాయి ఆగిపోవడానికి కూడా ఏదైనా ఉంటే చెయ్యండి మళ్ళీ ఆ దేవాలయానికి లక్ష రూపాయ సోషయ్య గారే ఈ పనిచేసింది కనుక ఈ ఊరికి దగ్గరే ఆయన ఊరు మహానుభావుడు కనుక దివ్యాత్మ స్వరూపులారా వర్షం కురవడం కోసం భారత పారాయణ కానీ విరాట పర్వ పారాయణ కానీ ఖచ్చితంగా చేస్తాడు కనుక అయ్యో దెబ్బ కొట్టానా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా కూర్చొని ఉన్నాడు అదే సమయంలో లోపలికి అడుగు పెట్టాడండి ఎవరు పిల్లవాడు ఉత్తరుడు తండ్రి ఎంత ఘోరం చేశావయ్యా ఏమిటయ్యా ఈ పరిస్థితి అతడు కొట్టదగినవాడా దెబ్బ తగలదగినవాడా సామాన్యుడు కాదయ్యా నీకు ఎన్ని ఓ పక్క నుంచి వెనక నుంచి గిల్లుతున్నాడు వాడు ఎవరు మృహన్నల వీడు ఎక్కడ బరస్తాడు అని వాడి భయం వాడు అందుకోసమని వెనక నుంచి మెలిపెడుతున్నాడు వాడు సామాన్యుడుగా దీని దక్షిణం వైపున ఉన్న గోగ్రహణం జరిగితే సుశర్మ చేస్తే నిన్ను కాపాడడానికి నీ వెంట ఎంత మందిని తీసుకొచ్చి ఎన్ని రకాలుగా వ్యూహాలు చేసి కాపాడాడు అటువంటి వాడికా నీ శిక్ష వేసేది సన్మానం చేసి గౌరవించవలసినటువంటి వ్యక్తి అని ఎంతో గౌరవంగా చూసి ఆ ఆ కంకు భటుకు నమస్కారం చేశాడు ఎవరండి ధర్మరాజు అన్న సంగతి వాడికి ముందుగా తెలుసు ఇప్పుడు ఇందాక వచ్చిన విషయం మరుసటి రోజున రాజోచితమైనటువంటి వస్త్రములను ధరించి రాజు కన్నా ముందే సభలోకి వచ్చి ధర్మనందనుని విరాట సింహాసనం మీద కూర్చోబెట్టారండి నలుగురు అన్నదమ్ములు ఎక్కడ కూర్చున్నాడు ధర్మరాజు విరాటరాజు గారి సింహాసనం పైన కూర్చున్నాడు అక్కనున్నటువంటి సింహాసనాల మీద ఈ నలుగురు కూర్చున్నారు ద్రౌపది మాత్రం అక్కడికి రాలేదు సభా సదనంలోకి వస్తున్నటువంటి విరాటుడు చూస్తూనే కంకు భో ఇంత గర్వమా నీకు నేను కూర్చునే సింహాసనం మీదే కూర్చున్నావా అనేటప్పటికీ అర్జునుడు లేచాడండి రాజా అతడు నీవు కూర్చున్న సింహాసనమే కాదు ఇంద్ర సింహాసనం మీద కూడా కూర్చోవడానికి తగినవాడు కారణమేమంటే తాను చేసిన ఒక్క ప్రతిజ్ఞకు కట్టుబడి తాను కానీ తన కుటుంబము గాని ఎన్ని కష్టములు పడినా వాటినన్నిటినీ పదమూడు సంవత్సరాలు సహించినటువంటి ధర్మమూర్తి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఒక సంవత్సరం కంకుబట్టుగా నీ వద్దనే ఉండి ఎవరికీ తెలియకుండా నీకు కూడా తెలియకుండా అజ్ఞాతవాసం చేసిన పాండునందనుడు కుంతీదేవి సుతుడు యమధర్మరాజు యొక్క వర ప్రభావం చేత కలిగి ధర్మమే ఊపిరిగా కలిగిన ధర్మనందనుడే ఒక్క క్షణం గుండాగినంత పని అయింది ఎవరికి ట్టు ఇట్టవాడు సామాన్యమైనటువంటి వాడు ధర్మనందనుడు ఇతరంగంలో కూడా అకరుడు అందులో అతనికి ఏమి చేతకాని వాడు కాదండి ఇద్దరులో యుద్ధం చేయవలసిన ఆవశ్యకత వాడికి పెద్దగా రాలేదు ఎందుకంటే తమ్ముళ్ళు ఉన్నారు కదా కనుక ఏ పనైనా ఎవరు చేయాలి చిన్నవాళ్ళు చేయాలి పెద్దవాళ్ళు చూస్తూ కూర్చోవాలి ఆ కారణం చేత ఉన్న తమ్ముళ్లే చేశారు వాడికి పెద్ద అవకాశం రాలేదు కనుక వాడి శౌర్య ప్రతాపాలు కానీ అతని పేరు మాత్రం ఏమన్నారండి యుధి స్థిర యుద్ధ రంగంలో స్థిరమైనటువంటి తత్వం కలిగిన వాడు కనుకనే యుధిష్ఠిరుడు అనే పేరు వచ్చింది అటువంటి శౌర్య ప్రతాపాలు ఉన్నవాడే తక్కువ వాడేం కాదు ధర్మానందరం పాదాలకు నమస్కరించాడు విరాట రాజు ధర్మనందన మిగతా వాళ్ళు ఎక్కడున్నారయ్యా ఏమి అమాయకుడవయ్యా మిగిలిన నలుగురు ఇక్కడ కనపడుతుంటే ఎక్కడున్నారని అడుగుతావేమిటయ్యా నీ ఆస్థానంలోనే నీకు వంతలు చేసి మల్లయోధుని సంహరించి నీ భావమరిది అయి కంతులో నీకు ఉన్నటువంటి కీచుకుని సంహరించినటువంటి వల్లభుడే భీమసేనుడు బృహన్నలయ్యే అర్చునుడు అర్థమైందండి తామ గ్రంథి అని అశ్వములను చూచినటువంటి వాడు నకులు గోపాలకుడైనటువంటి తంత్రి పాలడే సహదేవుడు నీ ఇంట నీ భార్యకు సహకరించి సైరంధ్ర కర్మను ఆచరించినటువంటి ఆ శైరంధ్రీయే ద్రౌపది విరాట్ రాజ్ ఏం చేశాడో తెలుసునండి పరుగు పరుగున ముందు ద్రౌపది ఎక్కడ ఉండో అక్కడికి వెళ్ళాడండి పాదాలకు నమస్కరించాడు అమ్మా నీ పట్ల మానసికంగా అయినా అనుచితంగా ప్రవర్తించకూడదు అటువంటి పాపిని కనుక ఏ శిక్ష వేస్తావో వేయవమ్మా ద్రౌపది ఏమన్నదో తెలుసండి వత్సరం సర్వజ్ఞ మా కుటుంబం మొత్తాన్ని సంవత్సరం పాటు నువ్వు భరించడమే నీకు వేయబడిన శిక్ష అయిపోయిందయ్యా అని చెప్పింది ఆవిడ ఎవరు ఆ ద్రౌపదీ దేవి పరవశించి పోయాడు ఆనందపడ్డాడండి ఆ విరాట్ రాజు కదా ఆయన ఆ ఆనందం వచ్చినా తట్టుకోలేడు దుఃఖం వచ్చినా తట్టుకోలేడు ఆ కారణం చేత ఆ అర్జునుని వద్దకు వచ్చి నా కుమార్తె అయిన ఉత్తరను నీకు ఇవ్వడానికి నేను కోరుకుంటున్నానయ్యా అర్జునుడు చెప్పాడండి నేను స్వీకరించడం అనేది ధర్మం కాదు మహారాజా నా కుమారుడైనటువంటి అభిమన్యునకు నేను ఆ పిల్లను కోడలుగా తెచ్చుకుంటాను సంవత్సర కాలం నుంచి ఆమెకు విద్యాభ్యాసం చేస్తూ నేను గురువుగా ఆమె శిష్యురాలిగా ఒకే చోట ఉన్నాం శిష్యురాలు ఎవరితో సమానం కూతురుతో సమానం కోడలు కూడా కూతురుతో సమానం గనక కోడలుగా తీసుకురావచ్చు కోడలు అనే పదం ఎట్లా పుట్టిందండి ఎందుకు కోడలు అన్నారు ఎందుకన్నారండి మాటలు అందరు కోడళ్లే కోడలుగా వచ్చారా లేదా కోడలు అని మీ అత్తలు అన్నారా లేదా ఎట్లా వచ్చింది ఆ పదం ఒక్క క్షణం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది అండి పెద్ద మేధావులు నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ విద్యావేత్తలు అమ్మా కాదండి కనీసం ప్రయత్నం చేశారు వారికి నమస్కారం కోడే ఆలు కోడే అంటే ఎవరు మగపిల్లవాడు మొగపిల్లవాడి యొక్క ఆలు అంటే భార్య ఆ కోడెలు అనే పదం మన నోళ్లలో పడి కోడలు అయ్యింది అంతే అర్థమైందండి ఇప్పుడు అర్థం కాలే కోడె అంటే అర్థమైందండి కోడెడ అనేది ఏంటంటారు మొగ ఆవుని కోడెూడ అంటారు అవునా కదా కనుక కోడే అంటే మగపిల్లవాడు అని అర్థం తెలంగాణలో సంప్రదాయం ఉంది మగపిల్లవాడు పుడితే కోడే పుట్టాడు అని అనే సంప్రదాయం ఆ భాషలో ఉన్నది ఎందుకంటే ఆ తెలంగాణ భాషలో చాలా వరకు సంస్కృత పదాలండి ఛత్రి శరావ తండిలం ఇవన్నీ కూడా సంస్కృత పదాలే శరావ అంటే గిన్నె తండిలం అంటే మూకుడు ఆ ఇంటీరియర్ ప్లేస్లో కనుక మనం పెడితే వాళ్ళు ఆ భాషే మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా ఎక్కువ సంస్కృత పదాలే ఉన్నాయి అందులో కనుక కోడే ఆలు ఇది సంస్కృత పదమే ఆ సంస్కృత పదమే తెలుగులోకి వచ్చి కోడలుగా మారింది ఈ అర్జునుడు అన్నాడు నా కోడెకు ఆలుగా తెచ్చుకుంటానన్నాడు అండి అభిమన్యులకు ఇస్తానన్నాడు కోడలుగా స్వీకరిస్తానన్నాడు నేను నీకు ఇస్తానంటే నువ్వు కోడలిని చేసుకుంటానంటావేమిటయ్యా అంటే అలా కనుక జరిగినట్లయితే లోకం అంతా కూడా నీ కూతురిని నన్ను కూడా విశ్వసించదయ్యా సంశయిస్తుంది కనుక ఒక స్త్రీ పట్ల లోకమంతా కలిగించడం అనేటువంటిది ధర్మం కాదు అభిమన్యునికి చి చేయడంలో వచ్చేటువంటి దోషమేమీ లేదు నా కుమారుడైనటువంటి అభిమన్యుడు కూడా నేనెంతటి వీరుడనో అతడు కూడా అంతటి వీరుడు పైగా ఎవరయ్యా సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క మేనల్లుడు కృష్ణ పరమాత్మకు ఏమవుతాడండి మేనల్లుడు సుభద్ర కుమారుడు సుభద్ర ఎవరికి చెల్లెలు కృష్ణ పరమాత్మకు చెల్లెలు అడగండి మీ సందేహం ఏంటో ఎవరికి అంతకు ముందే అయిపోయింది సుభద్రని ఎప్పుడు తీసుకున్నాడు సుభద్రని అతడు తీర్థయాత్రామిషమై వెళ్ళేటప్పుడు కదా పెళ్లి చేసుకుంది ఆ అరణ్యవాసం చేసేటప్పుడు పిల్లలు ఎక్కడున్నారు ఆ సుభద్ర కానీ అభిమన్యుడు కానీ వీళ్ళంతా ద్వారకలోనే ఉన్నారు ఊలూపి నాగలోకంలో ఉంది చిత్రాంగట వాళ్ళ నాన్న దగ్గర ఉంది బొరు వాహనులు కూడా అక్కడే పెరుగుతున్నాడు సుభద్ర మాత్రం ఎక్కడున్నది అంటే ద్వారకలోనే ఉన్నది ఒక ద్రౌపది పట్ట మాత్రమే వచ్చింది అయితే విచిత్రం ఏమంటే ఎవరు కబుర్లు పెట్టకుండానే కృష్ణ పరమాత్మ సుభద్ర అభిమన్యుడు మొత్తం పరివారం అంతా విరాటరాజు గారి దగ్గరికి వచ్చారండి ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలిసిన వాడు ఎవడయ్యా అంటే ఘనాఘన కోమల నీలమేఘ శ్యాముడు మనం బయలుదేరాలన్నాడు సుభద్రను కూడా వెంట పెట్టుకుని ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు అభిమన్యుడిని కూడా చూసేశాడు విరాట్ చాలా సంతోషమయ్యా అన్నారు చక్కని వేదికలు ఏర్పాటు చేశారు ఆ ఉత్తరకు అభిమన్యునకు వైభవంగా వివాహం జరిగింది వారిని కూడా వెంట పెట్టుకుని ఈ పాండవులు కృష్ణ పరమాత్మతో సహా ఉపప్లావ్యము అనే ప్రాంతానికి చేరుకున్నారండి అర్థమైందా అండి చేరుకోవడానికి ఎప్పటికి చేరుకుంటారు వాళ్ళు రేపు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంటారు రేపటి నుంచి జరిగేది ఉద్యోగ పర్వం యుద్ధానికి ఏం చేయాలి ఎవరిని అక్కడికి దూతగా పంపించాలి ఈ విషయాలన్నీ కూడా మనం చేసుకుంటాం లోకా ప్రజా పరిపాలం గోబ్రాహ్మణే శుభమస్య పృథివీ